ప్రార్థన చేశామండి పరిశుద్ధురగు దేవా వేసాయ వదనాలనైనా సరోన్నత సమస్త సృష్టికి మూలకరగుడు దేవా మీకే వదనాలు వేసాయా ప్రొవ్వా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధనచం సిద్ధపడుతున్నాం మీ యొక్క శరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఎంతో మంది అంది పొందలేకపోతున్నారు ప్రొవ్వా మీ యొక్క కృపను బట్టి మీకు ఎంతో వదనాలనైనా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధనాన్ని జ్ఞాపకం చేసుకుని లాగున ఈ యొక్క తన మళ్ళీ బలలో పాల్పొందే ఆ యొక్క యోగ్యతను మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా మీరెంతో కరుణ వాచలత కలిగి ప్రవ్వా దినమేళ్ళ మా పట్ల ఆ యొక్క చూపిస్తున్నారు నాయన దాన్ని బట్టి మీకు వందన ప్రతి స్థలంలో ప్రతి పో ప్రతి మార్గంలో మీరే మాకు సరాలని దయచేస్తున్నారు ప్రవ్వా దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవ్వా నైనా జకర్య గ్రంథంలోని ప్రవాసాలను మేము ధ్యానిస్తున్నాం ముఖ్యంగా జకర్య గ్రంథం కలిగిన ఆ యొక్క మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఆ యొక్క చివరి భాగానికి మేము వస్తున్నాం మా తను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అందులోని సత్యాన్ని గ్రహించేలాగన మా యొక్క ఆత్మీయ నేత్రములను విప్పమని ప్రార్థిస్తున్నాం వాటిని గ్రహించేలాగన మరి ముఖ్యంగా ప్రవ్వాటిని మేము పాటించేలాగన శాపడమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు వాటిని దొంగిలించుకొని పోతాడు ప్రవ్వానికి మేము అవకాశం ఇవ్వకుండా వాటిని జాగ్రత్తగా మా హృదయల మీద వాటిని రాసుకోలాగా సేపడండి ఇతన్ని ప్రతి దినము వాటిని ధ్యానించేలాగానే సేపడండి దానికి తగిన సమయాన్ని మాకు అనుగ్రహించండి మనసును అనుగ్రహించండి నాయన దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మేము అటువంటి ధన్యతలో జీవించలాగానే సేపడండి ఈ లోకస్తులు అనేకమైన లోకాతీతమైన విషయాల ధ్యానం కలిగినారు ప్రవ్వా కానీ సమస్తం మీరే మేము మిమ్మల్ని ధ్యానించాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వా మీ మీద కేంద్రీకరించుకొని మేము ముందు పోలాగానే సేపడండి అనుభవపూర్వకంగా వీటన్నిటిని మేము ప్రకటించాల మేం భయపడడానికి వీల్లేదు సిగపడడానికి అసలే వీల్లేదు ప్రభా అటువంటి అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి దాస్యపు ఆత్మను కాదు దత్తపుత్ర ఆత్మనే మీరు మాకు అనుగ్రహించారని వాక్యం సెలవిస్తుంది ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ మీరు మాకు అనుగ్రహించారని వాక్యం సెలవిస్తుంది ప్రభా కాబట్టి మేము నిర్భయంగా వీటిని ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ముఖ్యంగా ప్రవ్వా మాలో మీ యొక్క ప్రేమను వ్యక్తపరచండి తండ్రి ప్రేమతో వీటన్నిటిని మేము అనేకలకు ప్రకటించాల ప్రవ్వా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించి మాలో ద్వేషము అసూయ కుళ్ళు కుట్ర ఇటువంటి ఏవి కూడా శరీర లేకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆత్మ మేము అభివృద్ది చెంది పరిపక్వం చెందుటాగా సేపడమని ప్రార్థిస్తున్నాం మీకే సాక్షిలు పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు నా తండ్రి ఈరోజు డేట్ ఎంత ట్వంటీ నైన్త్ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అనొచ్చు బ్రిటిష్ క్యాలెండర్ ప్రకారం కూడా అనొచ్చు ఇది ఖచ్చితంగా బాబిలోనియన్ క్యాలెండర్ లేకపోతే గ్రిగోరియన్ క్యాలెండర్ లేక రోమన్ క్యాలెండర్ కూడా అంటారు దీన్ని ఖచ్చితంగా ఈ లోకము బబులోనికి సాదృశ్యం బబులోనికి నిలయం దాని రాజధాని మతపరమైన జీవితమే అని మనం ఎన్నిసార్ ధ్యానిస్తున్నాం కొంత కష్టతరంగానే ఉంటాయి ఈ వాక్య ధ్యానించడం ఎందుకంటే క్రైస్తవ సంఘంలో అనేకమైన విషయాలని అనేకమైన కృపవరాలని కలిగి జీవిస్తూ ఉంటది భాషల వరము భాషల అర్థం చెప్పు వరము స్వస్థత వరము అద్భుతాలు చేయువరము ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి బుద్ధి వాక్యములు హెచ్చరికమైన వాక్యములు ఇటువంటి వరాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనుషులకి ప్రవచన వరము అంటే అసహ్యం ఏర్పడుతుంది దేవుడు నిన్ను శిక్షించబోతుండంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు ఆ వాక్యం దేవుడు నిన్ను ఆశీర్దించబోతుండంటే ఎంత ఆసక్తి అవు ఎందుకంటే ప్రత్యేకనికి ఆశీర్వాదాలు కావాలా మరి ఆశీర్వాదానికి తగినట్లు కూడా జీవించడం నేర్చుకోవాలా అందుకే ఆత్మ సంబంధమైన వరాల పట్ల ఆసక్తి కలిగి మరి విశేషంగా ప్రవచన వరం అని పౌలు హెచ్చరించి అన్ని ముఖ్యమే కానీ మరి విశేషంగా అంటే స్పెషల్ అన్నట్టు అన్నిటి అన్ని వరాలకంటే స్పెషల్ ప్రవచన వరం ఆ వరం లేకపోతే ఆయన నేతను మాట్లాడాడు నేను నేర్చుకున్నది నేను ఏదో గొప్పవాణి అని చెప్తలేను ఆయన తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది చేయడు అని ఆ మోస మనం వినిసలా తెలిసిన మూడో అధ్యాయంలో తన దాసులైన ప్రవక్తలకు తను ఖచ్చితంగా బయలుపరచాలా కాబట్టి నికు ఆ వరం అవసరం అది మార్కెట్లో దొరికేది కాదు కదా ఇది మార్కెట్ ప్లేస్ ఇది ఈ లోకం అనేది మార్కెట్ ప్లేస్ మీరు పాట పాడతారు సంతలోకం అంటాం దీన్ని తెలుగులా ఇంగ్లీష్లో మార్కెట్ ప్లేస్ అంటారు మనమంతా ప్రభుని నమ్ముకునే వాళ్ళము ఈ మార్కెట్ ప్లేస్లో ఎట్లా జీవిస్తాం మార్కెట్ ప్లేస్కి వచ్చే సంతలోకంలో ఉండే మనుషులాగా జీవిస్తామా సంతలోకం ఎట్లుంటుంది సంతైతుంటది ఊర్లలా ఆడబోతే ఏముంటుంది ఒక దిక్కు జూలాలు ఆడుతుంటారు పిల్లలు ఇంకొక దిక్కు శబ్దాలు చేస్తుంటారు ఇంకొక దిక్కు అన్ని రకరకాల వస్తువులు అవుతుంటారు ఎప్పుడు చూడని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి ఆ బిజీలో మనుషులు అంతా టైం పిల్లల్ని పోగొట్టుకుంటారు ఇంకేమేమో పోగొట్టుకుంటా ఉంటారు అక్కడ అది లోకం ఈ లోకంలో అని పోగొట్టుకుంటాం ఆ లోకంలో జీవిస్తే కాబట్టి మనం ఉన్నది సంతలోకమే కానీ మనము ఆ సంతలో ఉన్న వాడిని పోగొట్టుకోవాలా అంటే ఈ లోకాన్ని పోగొట్టుకోవాలా కానీ ఆ లోకాన్ని సంపాదించుకోవాలా అది సంతలోకంలో విశ్వాసి అని మీరు ఎప్పుడైనా వాక్యం తయారు చేసుకోండి మంచిగా ఉంటుంది వినడానికి చెప్పడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ లోకం అంతా సంతలోకంలాగుంది బిలీవర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అని ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు మీరు ఒక వాక్యం తయారు చేసుకోండి ఈరోజు నుంచి మీకు ప్రేరేపణించినట్లు పోలది విశ్వాసులు సంతలోకంలో విశ్వాసీ లేక విశ్వాసులు విశ్వాసపు విశ్వాస సహితమైన జీవితం సంతలోకంలో విశ్వాస సహితమైన జీవితం ఎట్లా జీవించాలా అనే వాక్యాలు తయారు చేసుకోవచ్చు మనం ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లకి మనుషులు ప్రాధాన్యత ఇస్తారు హెచ్చరిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు ప్రవచన వరం ఉన్న వాళ్లే హెచ్చరించగలరు ఎందుకంటే ప్రభు ప్రవచన వరం ఉన్న వాళ్ళతోనే ఉంటాడు వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు వారికి బయలుపరుస్తాడు ఏం జరగబోతుంది రాబోతున్న ఏం జరగబోతుంది సంఘానికి ఎటువంటి శ్రమ రాబోతుంది అన్నాడు కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ వరం పొందుకున్ను వాళ్ళని సంఘానికి క్షేమం కలుగుతూ అందుకే కృపారులు ఇచ్చింది సంఘ క్షేమ అభివృద్ధి గురించే కృపారులు ఇచ్చాడు కానీ భాషలో మాట్లాడేవాడు తన సొంతానికే లాభము చేకూర్చుకుందా వాక్యం కాని గంటలు గంటలు ఈరోజు మనుషులు భాషలలో దేవుణ్ణి సిద్ధిస్తా ఉంటారు ఎందుకంటే స్వంతానికి లాభం కొరకు కానీ ప్రవచన సంఘానికి లాభం కలుగుతుందంట కాబట్టి నువ్వు స్వార్థపరుడు లేక ఇతరుల బాగోగుల గురించి ఆలోచించేవాడవా మన ప్రభువు స్వార్థపరుడా రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి కాంటే ఇతరుల భాగోగులం గురించి ఆలోచించినవాడు కాబట్టి క్రీస్తు కలైన మనసు మనం తెలుసుకోవాలంటే మనం కూడా ఇతరుల భాగోగులం గురించి ఆలోచించవలం అందుకే మనకి ప్రవచన వరం చాలా అవసరం బైబుల్ పుస్తకం అంతా ప్రవచనానికి సంబంధించింది ఇది కేవలము విశ్వాస కోరికే ఈ పుస్తకం వేరేవానికి ఎవరికి అర్థం ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్న కూడా ఇవి అర్థం కావు ఇవి అర్థం కావాలంటే రక్షణ అనుభవం ఉండాలా ఆయనని హృదయంలో నివసించాలా నూతన అభిషేకం నువ్వు పొందుకోవాలా కృపారు నీకు ఉండాలా అప్పుడు నీకు ఇవన్నీ లేకుంటే అర్థం కాదు పరిశుధాత్మ లేకుంటే వీటిని చూపించలేడు వీటి ఇవి నీకు అర్థం కావు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుధాత్మను అపేక్షించాలా దాని తర్వాత వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరిశుధాత్మ నీకు నడిపిస్తూ ఉంటాడు చేయబట్టుకుని ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు అది అనుదినం కాబట్టి బైబిల్ అనేది కేవలం మన కొరికే కానీ మన మీద ధ్యానించకపోతే ఈ లోకంలో రకరకాల పుస్తకాలు ధ్యానిస్తూ ఉంటావు దీన్ని ధ్యానించకపోతే అర్థం లేదు కాబట్టి సంతలోకంలో ఉన్నాం మనము లేక సంతలోకం అంటే వింతలోకం అన్నట్టు బబులోను అనేది వింత ఎప్పుడైనా గాని బైబల్ అంతట్లో బబులోను అంటే వింతకరమైనది బబులోను అంటే కూడా గలిబిలి అని కూడా అర్థం గలిబిలి లేక ఆశ్చర్యకరమైంది ఇది ఇప్పుడు ఒకటే విధానం లాగుంటే ఇప్పుడు ఇదంతా ఒక విధానం ఒక ఎల్లో కలర్ ఉంది ఇంకోటేమో బ్లూ కలర్ ఉంది అదొక ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ అంటే అర్థం ఉంటుంది అదే ఒక్కొక్క రోలో ఒక్కొక్క రంగ్ అనుకోండి బట్ట ఇక్కడ ఎర్రది ఇ పచ్చది పసుపుది నల్లది తెల్లది వేసుకుంటా పోతే వింత ఉంటదా లేదా అదన్నట్టు బబులోన్ అంటే గలిబిలికి సాదృశ్యం లేక మిశ్రమమైన మిశ్రిత మిశ్రిత జనాంగానికి సాదృశ్యం లేక రకరకాల తెగలకు సంబంధించిన వారి జీవితాలకి సాదృశ్యం బబులోన్ అంటే అదంతా అలజడి గలిబిలికి సాదృశ్యం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఉంటుందో కానీ అది వింతకరమైనది వింతగా ఉండేది అన్న అని కూడా మనం అర్థం చేసుకోలేక ఇంతకు ముందున్న వాటికి భిన్నంగా ఉన్నది అని కూడా అర్థం కాబట్టి మనం ఉంటుంది ఇప్పుడు బబులోని కాలమే ఎక్కడ చూసినా వింతనే ఎక్కడ చూసినా గలీబీలే ప్రకృతి సాహసంగా చూసినా మొత్తం గలీబిలి చలికాలం చలికాలం లాగుండదు ఎండాకాలం ఎండాకాలం లాగుండదు వర్షాకాలం వర్షాకాలం లాగుండదు సీజన్స్ వాటి గేర్స్ అవి పోగొట్టుకునే అవి నార్మల్ గేర్ల పోతున్నాయా లేక టాప్ గేర్ల పోతున్నాయా వాటి గేర్ దేర్స్ మార్చేసుకున్నాయి సీజన్స్ అట్లనే కుటుంబ పరంగా చూస్తే గలిబిలి ప్రభుత్వము గలిబిలే రాజకీయంగా గలిబిలి ఆర్థిక వ్యవస్థ గలిబిలి ప్రపంచమంతట మతపు గలిబిలే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు గలీదు అంత భయంకరంగా గలిబిలి కొంతకాలం కిందట మనం చూసినాం ఈ లోకపు విధానం అంతా గలిబిలి స్ట్రక్చర్ కొలాప్స్ అని ఇక్కడ ఉంటుంది మన వ్యాఖ్యల కనిపిస్తుంది మీకు ఇంటర్నెట్ స్ట్రక్చర్ కొలాప్స్ అన్ని స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోతున్నాయి ఆయన వచ్చే టైంకి అన్ని కొలాప్స్ కావాల్సిందే ఈ లోకపు రాజలన్నీ కొలాబ్స్ అయిపోవాల్సిందే అనే రాజ్యం స్థిరపరచబడాల్సిందే అది విధానం కాబట్టి మనం ఇప్పుడు ఉంటున్నది నిజంగానే బబులోను కాలం దానికి నిలయము లేక దానికి రాజధాని మతపరమైన క్రైస్తవ జీవితం కాబట్టి క్రైస్తవ జీవితమే బబులోనికి నిలయమని చెప్తే వినడానికి కష్టమే చెప్పడానికి కూడా చాలా కష్టమే ఎందుకంటే ఏంది నేను బబులో నున్ననా అని మనుషులు హృదయంలో నొచ్చుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఉన్న విశ్వాసాన్ని కూడా కాబట్టి వాళ్ళు ఆత్మలో పరిపక్వం చెందేంత వరకు అవి వాళ్ళకి అర్థం మనం చెప్పినా వాళ్ళు కష్టంగా వాటిని తీసుకుంటారు కాబట్టి మనము మటుకు ఆత్మలో పరిపక్వం చెందుతూనే ఉండాలంటే సంపూర్ణంగా అభివృద్ధి చెందుతూనే ఉండాలన్న విషయం కాబట్టి ఈరోజు మనము గుర్రానికి సంబంధించిన బోధని ముగించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ట్వంటీ ఎయిత్ భాగం అంటే ట్వంటీ మోర్ దెన్ ట్వంటీ అవర్స్ అయిపోయింది ఒకటే అధ్యాయం అది ఊహిస్తే సంతోషించాలన్నా బాధపడాలన్నా నాకు అర్థం కావట్లేదు కానీ ఇంకా ఎంతకాలం ప్రవ్వా అని అనిపిస్తుంది ఇంకా ఎంతకాలము ఈ యొక్క వాక్యాలు పోతాయి అన్న విషయం నాకు అర్థం కావట్లేదు నాకేమో ఒక దిక్కు చాలా మంది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు చెప్తున్నారు ఇది పోతుంది బిల్డింగ్ ఇది ఉండదు ఇక్కడ ఇది కూలిపోతుంది అనేసి మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు ఇంకా తయారు చేసుకోండి మీరు ఇంకెక్కడ చూసుకోండి అని చెప్తున్నారు టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఇది ఇట్లనే ఉంది కాబట్టి సరే మళ్ళీ దీన్ని ఎప్పుడు బడగొట్టాలా ఎప్పుడు కొత్త తెలియదు అది దేవుని విధానం సరే మనం ఇక్కడ ఎంతకాలం ఉంటామో ఎంతకాలం మీ వ్యాఖ్యలు జన్స్మో మాకు తెలియదు కదా కానీ నాకొక విషయం బాగా అర్థమవుతుంది మనము ఎక్కువ కాలము ఇక్కడ కలిసి ఉండలేం నాకెందుకో ఆత్మలో అది అనిపిస్తుంది అట్లా ఎందుకంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది మనం ఇది ఆరంభించుకొని కూడా మీరు ఎంతమంది ఆరు సంవత్సరాల నుంచి కొనారో నాకు తెలియదు కానీ మీకు ఈ యొక్క దేవుడి యొక్క హృదయ అర్థమైపోయింది ఏంది తర్వాత మీ మీరు చేయాల్సిన సేవ ఏందో కూడా మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ జమ ధ్యానించడానికి ఏముంది మనకి ఇంకా పని చేయడమే కదా కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోండి ఆదివారం నాకు ఒక వ్యక్తి అంటున్నాడు నేను నీకైతే నేను స్థలం ఇస్తా నేను ఇంకా పైసలు తీసుకొని ఏం తీసుకో నీకైతే స్థలం ఇస్తా నీకు కావాలంటే ఇట్లా నాలుగు గొడవలు కట్టి రేక్లేసి ఇస్తా నువ్వు చర్చ్ అని అన్నాడు ఇక్కడ ఆదిలాబాద్లో ఇక్కడే కాదు ఈయన వేరేనా నాకు చిన్నప్పుడు దోస్త్ ఆగ్రం కలిసి నాకు కలిసి చెప్తున్నాడు నువ్వు చెప్పు నేను నీకు సరే నేను నీకు తెలుసు నేను తిరిగి మళ్ళా ఆ వ్యవస్థకు పోను అవి కట్టి ఎందుకంటే ఆల్రెడీ మూడు తయారు చేస్తుంది నేను బాగా తయారు చేసి ఉపజెప్పి బయటకు వస్తుండే నేను మళ్ళీ స్పెషల్గా నేను బోయి కట్టి తయారు చేసుకుని నా టైం అక్కడ వేస్ట్ చేయండి ఎందుకంటే నా పిలుపు నాకు తెలుసు నాకు అర్థమైపోయింది నేను ఏం పని చేయాలా నా సేవ జీవితం ఎట్లానో నాకు దేవుడు ఎప్పుడో చూపించేసింది కాబట్టి ఎవడో వచ్చి నీకు స్థలం ల్యాండ్ ఇస్తా ఇల్లు కట్టుకో అంటే నేను మోసపోయి ఆడ జమ అయిపోయేది లేదు వాళ్ళు మీరెవరైనా చేస్తా అంటే చెప్పండి నేను నీకు ఒప్ప చెప్తా అది నేను మటుకు చేయను పనులు ఎందుకో మీకు అర్థమైంది నేను తిరిగి మళ్ళా ఒక మృగాన్ని తయారు చేయలేదు ఇంతకాలం ఆ బుద్ధి తెచ్చుకొని వెళ్ళకెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళీ తిరిగి ఒక కొత్త మృగాన్ని నేను తయారు చేయలేదు అందులో మళ్ళీ నేను అవన్నీ ఏవైతే వాక్యాలు చెప్పినో వాటికి విరోధంగా నేను వాటిని పాటించాల్సి వస్తుంది ఒకవేళ దాన్ని స్టార్ట్ చేస్తే కాబట్టి మీరు స్టార్ట్ చేసినా మీకు కూడా అవి తప్పవు మీరు మళ్ళీ ఏంటంటే డెకరేషన్ చేసుకోవాల్సి వస్తుంది హండ్రెడ్ అర్థమవుతుందా మళ్ళీ డెకరేట్ చేసుకోవాలా మీరు ఎప్పుడైతే వాక్యం చెప్పినారో విరోధంగా దాన్ని మర్చిపోయి వేషధారకుల లాగా మళ్ళా ఇక్కడ ఒక చెట్టు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు మధ్యలో కేకు కట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మీలోకి వచ్చేస్తాయి ఆ ఆత్మలన్నీ వాపస్ తిరిగి తిరిగి వచ్చినప్పుడు మీ జీవితము మరీ చెడ్డదిగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే అవి ఏడు ఆత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోయినాక తిరిగి వస్తాయి ఏడు ఏడు చెడ్డవాటిని పట్టుకొస్తుంది అది అంటే ఎనిమిది ఎనిమిది ఆత్మలు ఉంటాయి ఆ సంఘాలలో చాలా భయంకరమైన వ్యవస్థ అది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అదే బబిల్లోనంటే గలిబిలికి అది సాదృశ్యం కాబట్టి పోయిన వారం మనము ప్రాణ గ్రంథము ఆరవ అధ్యాయము ఏడెనిమిది వర్షాలలో మొదటి మూడు గుర్రాలకి విభిన్నంగా ఉన్న గుర్రం గురించి ధ్యానిస్తున్నాం పోయిన వారం నుంచి అదే పేల్ హార్స్ అనుంది ఇంగ్లీష్ లో ప్రాణ గ్రంథంలో పేల్ హార్స్ అనుంది జరియ గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినాం దాన్ని స్పెకిల్డ్ హార్స్ అనుంది ఇంగ్లీష్ లో అక్కడ ఒకటే స్థలంలో ఉంది ఇంకెక్కలేదు బైబుల స్పెకిల్డ్ హార్స్ హార్స్ అంటే చుక్కలు చుక్కలు గల గుర్రం అని ఉంది అక్కడ జకరే గ్రంథంలో అదే గుర్రము ప్రారం గ్రంథంకి వస్తే పేల్ హార్స్ అనుంది ఉంది కాబట్టి ఆ పేల్ హార్స్ కి సంబంధించిన వ్యాఖ్యలను మనము పరివారం ధ్యానించడం మరోసారి క్లుప్తంగా వాటిని ధ్యానించి తిరిగి మనము ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం వీలైతే ఈ రోజు దాన్ని మనం ముగించుకోవాల్సి వస్తుంది ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా దాని గ్రంథము ఏడవ అధ్యాయము మనము కనీసం ఒక పదిహేడు పద్దెనిమిది వారాల క్రితం ధ్యానించడం దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో నాలుగు జీవుల గురించి ఒకటేమో సింహము రెండవది ఎలుగుబంటి మూడవది చిరుతపులి నాలుగవది వింతకరమైనది బహుఘోర ఘోరమైనది అని దనించం సరే ఇవన్నీ మనకి సర్పంలోకి తెలియని సాదృష్టం మనకు తెలుసు ఎందుకంటే వాటి గుణగణాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ నాలుగవది మట్కు బహుఘోరమైనది వింతరకమైనది అని అంటే వింతరకమైనది అంటే ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు మనుషులు అందుకది వింత అంటే నీ నీ నీ మైండ్లో దానికి సంబంధించిన ఆకారం లేదు ను ఎప్పుడు దాన్ని చూసి ఉండలేదు కాబట్టి అది వింతకరమైంది వింతరకమైన జీవి కాబట్టి వింత రకమైన మృగం అది అది చూడడానికి వింతగుంది కానీ బహుఘోరమైనది అంటే బహుభయంకరమైనది అనుకుంటుంది అక్కడ భయపెట్టేది కాబట్టి దానికి సంబంధించింది నెప్పుక నెజర్ కలిగిన దర్శనం కూడా దానికి సంబంధించిన దర్శనం ఏంటది ఆయన ఆయన కలిగిన దర్శనంలో వింతరకమైన ప్రతిమ అటువంటి ప్రతిమ మనం ఎక్కడ చూడం నుక్కడ చూసినా గానీ మార్కెట్లో సంత విధికి పోతే మట్టితో చేసిన బొమ్మ ఉంటుంది చెక్కతో చేసిన బొమ్మ ఉంటుంది లోహంతో చేసిన బొమ్మ ఉంటుంది కదా అన్ని కలిసిన బొమ్మ ఉంటుందా తలకాయ మట్టితోని దాని శరీరం లోహంతో దాని కాళ్ళు మలమట్టితోని దాని చేతులు చెక్కతోని అట్లా ఉంటాయా ఎక్కడ ఉండవు కదా ఒకవేళ అట్లా తయారు చేస్తే అది గుంటడా దాన్ని చూస్తే వింత రకంగా ఉంది కానీ తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమైతుందో అది వడిపోతుందేమో అది ముక్కలైపోద్దేమో ఎందుకు వేస్ట్ పైసా మనుషులు అట్లా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి నిబం దర్శనంలో కూడా అదే ఉంది దాని దాని ఛాతి భాగం అంతా ఇత్తడి ఇత్తడితో ఉంది ఇత్తడి దాని ఛాతి భాగం అంతా ఇత్తడి దాని నడుము భాగం అంతా ఇనుము దాని కాళ్ల భాగం అంతా మటితో అనుంది అంతేనా ఇనుము మట్టి కలిసింది అదే ఇనుము మట్టి కలిసింది ఇనుము మట్టి కలిసి ఎక్కడనా కాబట్టి సరే దాని దానికి సంబంధించిన ఆ యొక్క దాని ఆ ప్రతిమకు సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేసింది యుగ సమాప్తిలో రాజ్యము అట్లా ఉంటది ప్రపంచాని ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యము ఆ రీతికి ఉంటది అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది అంటే చివరికి ఉండే రాజ్యాలు అట్లా ఉంటాయని చెప్తున్నాడు అంటే అంత పిచ్చి పిచ్చిగా ఉంటాయి అర్థం అంత గలిబిలి ఆ బొమ్మ గలిబిలికి సాదృష్టంగా ఉంది అంటే అంత పిచి పిచ్చిగా ఉంది దాంట్లో ఏం అర్థం కాదనట్టు చెస్టు భాగం అంతా వచ్చి ఇతడితో కాళ్ళు నడుము నుంచి కాళ్ళ వరకు తీసుకుంటే సగము ఇనుము సగము మట్టి ఇత్తడి ఇనుము ఉంటాయి అర్థం కావట్లేదు ఇత్తడి ఇనుము కలిసి ఉంటాయి దాని తర్వాత మట్టి ఇ నువ్వు ఎట్లా కలిసి ఉంటే ఇది అంతా వినడానికి చూడడానికి పిచ్చి పిచ్చిగా ఉంది అంటే గలిబిలిగా ఉంది అని అర్థం కాబట్టి యుగ సమాప్తిలో అవన్నీ గలిబిలిగా ఉంటాయి అంటే ప్రపంచాన్ని పరిపాలించే ఇవన్నీ గలిబిలుగా ఉంటాయి అంత కన్ఫ్యూజింగ్ ఉంటాయి ద మింగ్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో ద మింగ్లింగ్ అంటే లేక మిక్స్చర్ అంటారు అన్ని మిక్స్చర్స్ లాగా ఉంటాయి అంటే అది ఏ కోవా చెందిందో చెప్పలే మిక్స్చర్ మిఠాయి షాక్ పోతే మీరు మిక్స్చర్ తీసుకుంటారు అన్ని కల్పిస్తాడు వాడు ఎందుకు కల్పిస్తాడు ఒకటే టేస్ట్ మీకు మంచిగా ఉండదు అన్ని రకాల టేస్టులు చేయడానికి ఇస్తాడు అంతేనా మిక్సర్ అంటే అర్థం నువ్వు తింటుంటే నీకు అర్థం కాదు కొంచెం పుల్లగా ఉంటుంది తీయగా ఉంటుంది కారంగా ఉంటుంది అంతేనా మిక్సర్ అంటే అట్టనే ఉంటుంది కాబట్టి అంత మిశ్రమమైనది మిశ్రితమైనది లేక కలుషితమైనది కలుషితం అని కూడా ఇప్పుడు ఈ దశలో కానీ ఆత్మ దశలో చూస్తే అంత కన్ఫ్యూజన్ కలుషితమే కోరితే చెప్పాలంటే కలుషితమైనది అంటే అవి నిలబడనివి అని అర్థం అంటే అర్థం ఏంటంటే చివరికి మిక్స్డ్ అనేది నిలబడలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా స్పెక్ల్డ్ హార్స్ అంటే కూడా చుక్కలు చుక్కలు కలదంటే అన్ని మిక్స్డ్ అయినాయి అని అర్థం రకరకాల రంగులు మిక్స్డ్ అయిన గుర్రము అని కూడా అర్థం సరే దానికి సంబంధించిన మనము ఎందుకంటే జకరే గ్రంథంలో కూడా లేదు ఆ ప్రాణ కూడా కరెక్ట్ ఆ రంగులకి సంబంధించిన అర్థాలు లేవు అందుకే మనం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ వెతకాల్సి వచ్చింది పోయిన వారా మనం వాటిని చూసినా క్లుప్తంగా మొదలసారి చూద్దాం పేల్ హార్స్ పేల్ అంటే ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫైవ్ హెచ్ ఫిఫ్టీ 5514 వన్ ఫోర్ కదా మనం ఫిఫ్టీ అంటే గ్రీనిష్ అనుంది దాని తర్వాత వర్డెంట్ లేక ఇమ్మెచ్యూర్ అని కూడా అంటే అపరి అపరిపక్వం పరిపక్వం అంటే మెచ్యూర్డ్ అపరిపక్వం అంటే ఇమ్మెచ్యూర్డ్ అని అర్థం అంటే సంపూర్తిగా లేనిది అన్నట్టు సగం సత్యం సగం అబద్ధం ఇది కూడా సాదృష్టం ఇమ్మెచ్యూర్ అంటే కొంచెం మెచ్యూర్గా ఉంది కొంచెం మెచ్యూర్ గా లేదు అంటే కొంత అభివృద్ధి ఉంది కొంత హీన స్థితిలో ఉంది అంటే అభివృద్ధి కాని స్థితిలో ఉంది అని అర్థం 83 త్రీ హెచ్ ఎయిటీ లో ఏముంది అంటే స్పెక్యుల్డ్ అంటే రెడ్ అనుంది ఎరు అనుంది రెడ్డి అనుంది దాని రెడ్డిష్ అండ్ హిస్ అని కూడా ఉంది హిస్ అంటే బుసల్ కొట్టుట అర్థం ఇంగ్లీష్ లో దాని సరే జేమ్స్ట్రాంగ్ కి తెలుసా పద్దెనిమిదవ శతాబ్దంలో వాటిని అన్నింటి రాసి ఆయనకి ఆయన ఊహించకుండా ఇది సర్పంలకి తేళ్లకి నిలయం లేక కలయిక వాటి రెండు వాటి ఆ రెండు కలయికల సంబంధించింది అని ఆయన ఊహించుట అది దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు అని నేను నమ్ముతున్నాను లేకపోతే రెడ్ అండ్ హిస్ అని ఎందుకంటాడు తర్వాత ఎయిటీ త్రీ లో వైన్ స్టాక్ అనుంది జేమ్స్ ఎయిటీ త్రీ లో వైన్ స్టాక్ అంటే నిలువ నిలువబడిన లేక నిలువగా పెట్టిన ద్రాక్ష వైన్ స్టాక్ అంటే నిలబెట్టిన ద్రాక్ష రసం లేక భద్రపరిచిన ద్రాక్ష రసము అని అర్థం ఎంత కాలంగా అంటే అది ఎంత కాలంగా భద్రపరచబడింది లేక దాచబడింది మన కాలంలో బయటికి వస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి మనం ఆ రీతికి చెప్పాలంటే కాబట్టి ఎయిటీ త్రీ ట్వంటీ వన్ వైన్ స్టాక్ వైన్ అంటే ద్రాక్ష స్టాక్ అంటే నిల్వగా పెట్టబడింది అంటే స్టోర్డ్ అంటర ఇంగ్లీష్లో లో త్రీ ట్వంటీలో ఏముంది అంటే రిచ్ వైన్ అనుంది రిచ్ వైన్ అంటే రిచ్ వైన్ అంటే బహు విలువగల వైన్ అనొచ్చు బహు ఖరీదైన వైన్ అనొచ్చు లేక గొప్ప వాళ్ళ ద్రాక్షరసం కూడా అనొచ్చు రిచ్ వైన్ అంటే అట్లనే రిచ్ వైన్ అంటే బహు ఖరీదైన వైన్ తాగేడదోడు గొప్పవాడే కాబట్టి గొప్పవాళ్ళది లేక ధనికుల ద్రాక్ష రసము అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని ఆ రీతికి చెప్పాలంటే కాబట్టి ధనికుల ద్రాక్ష రసం అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా పేదవాని చేతిలో దొరకదు అని అర్థం ధనికుడు ధనికుని చేతిలో ఉండే ద్రాక్ష రసం అంటే అది ఎట్లుంటుంది ఫ్రెష్గా ఉంటుందా ధనికులే దాగే ద్రాక్ష రసం ఫ్రెష్గా ఉంటుందా మీకు తెలిసలేదు ఈ సముద్ర గర్భంలలో కొంతమంది సీ డైవర్స్ అంటే సముద్రంలో పోయి డైవ్ చేస్తారు చూసినాం వాళ్ళు పోయి వెతుకుతూ ఉంటారు ఎప్పుడన్నా రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితము మునిగిపోయిన ఓడలు ఉంటాయి ఆ ఓడలలో ఎక్కడన్నా ఉంటుందేమో అని పోయి వెతుకుతారు వెతికి ఆ ఓడ లోపల దొరికితే అవకాశం ఉంటే పోయి అండ్ ఏమైనా విలువగల వస్తువులు ఉన్నాయేమో ఉన్నాయేమో ఇంకేమైనా విలువగల ఉన్నాయేమో అని అవి వెతకనికి పోతారు దొరికితే వాడు డబ్బు రిచ్ దని అట్లనే ఆ కాలంలో వాళ్ళు ద్రాక్ష రసము దాచి మంచిగా బాటిల్స్ అల్లా లేక కుండలల్లా సీల్ చేసి పెట్టుకుంటారు అది పదిహేను ఐదు వందల సంవత్సరాల క్రితం దాచిపెట్ట ద్రాక్ష రసము చాలా దానికి ఎన్ని వేల డాలర్లు ఇచ్చి కొంటారు ధనికులు మూడు వందల సంవత్సరాల క్రితము తయారు సీల్ చేసి పెడతారు కదా దాని తర్వాత అది బయటకు వచ్చినాక దాన్ని అంతే ఇది ఇయర్స్ పాత ద్రాక్ష ఇట్లా పైసలు పడేస్తారు ఎన్న కాని ధనికులు అట్లా పడేసి కొంటారు ఈ రోజు కూడా కొంటారు అది కొంతమంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ఉన్న ఏం చేస్తారంటే ద్రాక్షరసం తయారు చేసి బాటలో సీల్ చేసేసి భూమి తొవ్వేసి అండ పడేస్తారు పడేసి సీల్ చేసేస్తారు సీల్ చేసేసి ఓ యాభై సంవత్సరాల తర్వాత లేక వంద సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకులో మన కదా వాళ్ళకి వాళ్ళ కొరకు వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫ్యూచర్లో గొప్ప వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ కొరకు దాచిపెడతారు అట్లా అట్లా తాతలు దాచిపెట్టింది మన ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు అట్లా ఉంటుంది కథ అది ఆ దనిప్పులు చేసే బిజినెస్ అట్లుంటది అంటే వైన్ ఇలోకస్తులు పులిసి పైన ద్రాక్షరసానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారా పులుపు ద్రాక్షరసం దేనికి సాదృశ్యం ఆత్మీ దృశ్యం చూస్తే కూడా అంతే పులిసిన వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మనుషులు కదా పులుపు లేకుండా ఏమైనా తింటారా సౌత్ ఇండియాలో సాంబార్లో పులుపు లేకుండా తింటారు ఎవరన్నా చింతపండు రసం లేకుండా తింటారు ఎవరన్నా నార్త్ ఇండియాలో పులుపు దిగారు తెలుసా నార్త్ ఇండియాలో స్వీట్ ఎక్కువ ఉంటుంది ఏ కూర తిన్నా స్వీట్ ఉంటుంది సౌత్ ఇండియాలో ఏ కూర తిన్నా పులుపు ఉంటుంది ఇండియా అంటేనే అర్థం పులుపు తీపి కలిస్తే ఇండియా అంటారు అందుకే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ కలవరు ఎందుకంటే వాడు తీపి తింటాడు వీడు పులుపు తింటాడు ఆహారాలలో మార్పులు వస్తాయి కదా నేను ఎక్కడ అన్ని తినేస్తా కానీ ఆసక్తితో దేని తిన చెప్తున్నాను నీకు నేను చాలా మంది పోయినా నీకు ఏమి ఇష్టం బ్రదర్ అడుగుతారు నాకు ఏమి ఇష్టం లేదు అంటాను ఎందుకంటే మన మనసు వాటి మీద పెట్టుకోదు ఈరోజు కూడా నేను ఎవ్వరు చెప్పను మా ఇంట్లో కూడా చెప్పను ఎవరు చెప్పను నేను నాకు ఏది ఇష్టమో ఎవ్వరు చెప్పను ఏమంటే మనము దాని కొరకు బ్రతకతలేం ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం దాని కొరకు బ్రతకతలేం బ్రతకడం కొరకు తింటాం కానీ తినడం కొరకు బ్రతకం ఈ విషయం ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఏదో ఇస్తా నీకు ఇష్టం ఉంది నీకు దొరకచ్చు తినచ్చు కానీ ఎవరికి చెప్పొద్దు నాకు ఇది ఇష్టం అని అప్పుడు వాడు ఏం చేశానంటే నిన్ను నిన్ను ఆకరించుకోవడం కొరకు నీ అవి వండి పెడతారు నాకు చట్నీలు ఇష్టం సరే చట్నీలు కష్టం తయారు చేయడం అందరికా చెప్ నీకు ఏం ఏం చికెన్ కావాలా మటన్ కావాలంటే నేను అవి తిననే తినను బుడమకాయ చట్నీ లేక కాకరకాయ చట్నీ ఇటువంటి ఇష్టం అని చెప్పినాం అనుకో వాళ్ళకు కూడా కష్టం అనిపిస్తుంది ఇదేంటి దీనికి వింతరకమైన కోరిక ఉందనే అవి వాళ్ళు చేయలేరు మనకి పెట్టలేరు కాబట్టి నేను ఏమంటాను ఏం కష్టపడకండి మీరు నేను అవి తప్ప ఏం తినను మీరు పెడితే పెట్టండి లేకుంటే వద్దు అసలు వాళ్ళు అక్కడెక్కడ పోయి బుడమకాయలు పెట్టుకొని రావాలా బుడమకాయలు ఎక్కడ పెడితే అక్కడ దొరకవు అవి నేను నీకు చెప్తున్నా ఏంటంటే మనము దేని కూడా ఆసక్తి చూపించదు బబులులో బబులు బలైనట్టు అదే విపరీతమైన ఆహారం విపరీతమైన తిండి నెల కాలం మీరు చూసింది కదా షద్రగ్ మెషక్ అభ్యర్థి గో దానియాలు కాలంలో ఆ మంత్రి ఏమంటాడంటే నేను మిమ్మల్ని అందరినీ రాజు దగ్గర ఒకరోజు చూపించాలా రాజు మిమ్మల్ని మెచ్చుకోవాలి మిమ్మల్ని ఏర్పరచుకోవాల తన మినిస్టర్స్లో మిమ్మల్ని పెట్టుకోవాలంటే మీరు బాగా తినాలా బాగా ఎక్సర్సైజ్ చేయాలా అనేసి రకరకాల నాన్ వెజ్ ఫుడ్స్ పెడితే దానియాలు అంటాడు ఇవన్నీ మేము తినమంటాడు మాకు శాకాహారం తప్ప మాకు ఇవే వద్దు శాకాహారం అంటే ఏంటంటే ఏం చెప్పండి విత్తనాలు రకరకాల విత్తనాలు రకరకాల కూరగాయలు రకరకాల పండ్లు మాకు ఇవే కావాలా మేము తక్కిన వాటిని తినం నేను అందుకే ఇంగ్లీష్లో చెప్తావు కన్నా ఈరోజు ఏం తినాలనుకుంటున్నప్పుడు అంటే నేను డానియల్ ఫుడ్ తినాలనుకుంటున్నాను అంట డానియల్ ఫుడ్ అంటే అన్నం నాన్ వెజ్ ఉంటుందని అర్థం నేను ఎక్కడ అదే చెప్తా నాకు డానియల్ ఫుడ్ కావాలంట బబులుని ఫుడ్ నాకు వద్ద ఎందుకంటే బబ్లోను ఫుడ్ తినడం వల్ల వచ్చే అనర్ధాలు నోవా తన పిల్లలతో అదే అంటాడు నాన్ వెజ్ తినడం వల్ల బలం రాదు నోవా పిల్లలు అడుగుతారు నాన్ వెజ్ తింటే బలం వస్తుంది కదా ఈ లోకస్థలు అనుకుంటున్నారంటే బలము అక్కడి నుంచి రావాలా ఎప్పుడు అక్కడి నుంచి వస్తారు మన ప్రభు నుంచి రావాలా శక్తి నువ్వు ఎంత తిన్నా నీకు శక్తి రా తినడం వల్ల శక్తి రాదు శక్తి అనేది ఆయన నుంచి రావాలా అన్న విషయం మనం అర్థం చేసుకోలే ఎప్పుడైనా కాబట్టి మనం ఆహారం మీద ఆసక్తి చూపించడానికి వీలదు అది అది సేవకులని కొడగొ ఎంతమందిని నాశనం చేసింది అది సేవకుల హెల్త్ అంతా చెడగొట్టేస్తుంది అది ఎందుకంటే అది బబులోనికి నిలయమైన విషయం మనం సరే భిన్నమైనది అన్న విషయం ఒకటి మీకు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ నాలుగు విషయాలు మీరు అర్థం చేసుకున్నారు ఒకటి రెడ్ అండ్ హిస్ అంటే ఎరుపు మరియు బుసలు మూడవది రెండవది వైన్ స్టాక్ అంటే నిలవబడ్డ ద్రాక్ష రసము మూడవది గొప్పవారి ద్రాక్షరసం అని అనుకుందాం ఆ రీతికి చెప్పాలంటే కాబట్టి పులుపుకి సాదృశ్యం దాని తర్వాత బుసలు కొట్టడానికి సాదృశ్యం ఎరుపుకి సాదృశ్యం కాబట్టి ఎరుపు అంటే తేలికి సాదృశ్యం బుసలు సర్పాలకు సాదృశ్యం పులిసిపోయిన ద్రాక్షరసము పాపానికి సాదృశ్యం పాపపు జీవితానికి సాదృశ్యం చెడిపోయిన జీవితానికి సాదృశ్యం ఇవి ఎప్పుడో దాచిపెట్టబడ్డాయి ఇప్పుడు బయటకు యుగ సమాప్తిలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ ఎంతో కాలం నుంచి ఇవన్నీ గుంపులు దేవుడు మన కొరకు మనం చూడడం కొరకు ఒక దాచి పెట్టి కానీ మొదటి నుంచి ఉన్నవే అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి స్పెక్ల్డ్ హార్స్ లేక పేల్ హార్స్ అంటే గ్రీనిష్ అని కలర్ ఉంది పాండూర వర్ణం అని కూడా ఉంది తెలుగు బైబుల్లో తెలుగు బైబుల్లో పాండూర వర్ణం అని ఉంది పాండూర వర్ణం అంటే ఓ రకమైన బ్లూయిష్ గ్రీనిష్ అని కూడా కలర్ కాబట్టి నాచు రంగు జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా అయితే అది పాకురు రంగు అని ఉంది కాబట్టి బ్లూ అనుకోవాలన్నా పేల్ అంటే బ్లూవిష్ పాండూరం అంటే బ్లూవిష్ పేల్ అంటే గ్రీనిష్ లేక డన్ కలర్ అని అక్కడ ఇంగ్లీష్ లో జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసి నేను డన్ కలర్ డన్ అంటే ఒక రకమైన బ్రౌన్ ఇగో రకంగా డార్క్ గ్రీన్ ఎన్ని కలర్స్ చూడండి తెలుగు బైబుల్ ఏమో పాండూరం ఇంగ్లీష్ బైబుల్లో పేల్ అని పేల్ అంటే జేమ్స్ స్ట్రాంగ్ ఏమంటున్నాడు గ్రీనిష్ అంటుండొక దాంట్లో ఇంకో దాంట్లో డన్ కలర్ అంటున్నాడు ఇంకొక దాంట్లో చెస్ నట్ అని అంటే మీ వాటిని ఏమంటారు తెలుగులా అక్రోట్స్ అవి అది వాల్నట్ అట్లనే గ్రౌండ్ నట్ అంటే పల్లీలు చెస్ట్ నట్స్ అంటే అవి వీటికి కూకు చెందిందే అవి ఒక రకంగా డార్క్ బ్రౌన్ ఉంటుంది దాన్ని పగలు తింటారు బాదం పప్పుల పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది అట్లనే చెస్ట్ నట్స్ అని ఉంటాయి ఇవన్నీ రకరకాల నట్స్ మన దేశంలో దొరకవు మన దేశంలో కొన్ని దొరుకుతాయి హేజల్ చాలా టేస్టీ ఉంటాయని తింటారు మన పిల్లలు తింటారు బాగా చెస్ట్ నట్స్ అని ఎట్లుంటాయి అంటే రౌండ్ గా బ్రౌన్ కలర్ ఉంటాయి డార్క్ బ్రౌన్ కలర్ ఉంటాయి జేమ్స్ స్ట్రాంగ్ అంటున్నాడు చెస్నట్ కలర్ అంటున్నాడు ఆ చెస్నట్ ఏ మనం చూడనప్పుడు వాటి కలర్ ఎట్లా తెలుసు బ్రౌనిష్ కలర్ అని ఇప్పుడు చూడండి తెలుగు బైబుల్లోనేమో పాండుర వర్ణం అనుంది ఇంగ్లీష్ బైబుల్లో పేల్ అనుంది పేల్ అంటే దానికి ఎన్ని రంగులు ఉన్నాయి గ్రీనిష్ అని ఉంది కలర్ అని రెడ్ అని గ్రే కలర్స్ అని డార్క్ బ్రౌన్ అంటే ఇన్ని కలర్స్ మిక్స్ అయిపోయిన గుర్రం అది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉందా దాని బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉందా రెడ్ మీద తెల్ల చుక్కలున్నాయా లేక తెల్లదనం మీద నల్ల చుక్కలున్నాయా మనకు తెలియవు కానీ ఒకటే తెలిసి ఏంటంటే అది వింతరకమైన గుర్రం దాని ఏళ్ళు మృగము వింతరకమైనది బహుఘోరమైనది ఆ చివరిది చాలా ఘోరమైనది అట్లనే మనము ఆ ప్రకటన గ్రంథాలు కూడా చూస్తున్నాము అది బహుఘోరమైనది ఎందుకు ఘోరమైంది ఒకసారి చూడండి ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము 7 ఎనిమిది వర్షాలలో ఏడు ఎనిమిది నుంచి చూడారు అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను పాండుర వర్ణము గల గుర్రము కనబడెను తెలుగుల మటుకు పాండుర వర్ణము అంటే బ్లూ అని ఉంది అర్థం దాని తర్వాత బ్లూ అండ్ గ్రీన్ అని కూడా అంటారు దాన్ని ఒక రీతికి చెప్పాలంటే దాని మీద కూర్చున్నవాడు అంటే దాని రావు ఎట్టున్నాడు చూడండి దానిమీద కూర్చున్న వాడి పేరు అది అందుకు భయంకరమైనది అది దాని గ్రంథంలో చూసిన మృగము ఎందుకు భయంకరంగా ఉందంటే భయం ఎప్పుడొస్తారు చెప్పండి భయం చావు మీదకి వస్తేనే భయం కదా కాబట్టి దాని పేరు మృత్యువు అందుకే అది భయంకరంగా ఉంది అది వింతరకంగా చూడడానికి వింతరకంగా ఇదేంది ఇంత వింతరకంగా ఉంది జంతువు చూడడానికి ఆశ్చర్యంగా ఉంది దానికి ముఖం ఇట్లుంది దానికి తలకి దానికి కండ్లున్నాయి దానికి పొమ్ములు ఉన్నాయి దానికి కాళ్ళు ఏంది అంత వింత వింతగా అన్నట్టు కదా తర్వాత చూస్తాం మనం దాని గ్రంథాలనే ఒక గొర్రె దానికి కొమ్ములు పది కొమ్ములు మళ్ళీ ఇంకొక కొమ్ము ఇట్లన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నట్టు రెండు కొమ్ములు ఉంటాయి దాని తర్వాత ఇంకొక కొమ్ము వస్తుంది దాని తర్వాత ఇంకొక కొమ్ము ఒక కొమ్ము ఇంకొక కొమ్ముని విరగొడుతుంది ఇవన్నీ మీరు చదివినారు రోజు అవి దేనికి సంబంధించినవి సరే వచ్చేవారం నుంచి మనం చూస్తాం ఆ వచనాలు ఆ ఆ దర్శనము రెండో దర్శనం జగరేయగలిగిన రెండో దర్శనం వచ్చేవరం చూస్తాం ఈరోజు చూడం మనం ఈ రోజు మట్టుకు ఈ దర్శనాన్ని ముగించుకుంటున్నాం వచ్చేవరము నాలుగు కొమ్ముల గురించి ధనిస్తాం జగరే కలిగిన రెండవ దర్శనంలో ఆ నాలుగు కొమ్ములు దేనికి సంబంధించినాయి అక్కడ చెప్తాడు నాలుగు కొమ్ములు ప్రపంచాన్ని పరిపాలించాయి అనేసి ఈ నాలుగు జీవులు కూడా ప్రపంచాన్ని పరిస్తున్నాయి నాలుగు గుర్రాలు కూడా ప్రపంచాన్ని పరిపాలించే రాజలకు సాదృశ్యం నేను మొదటి భాగం రెండు మూడు భాగాలు కూడా ధరించినాను క్లుప్తంగా ఈ రోజు కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ చూడండి గుర్రం మీద కూర్చున్న వాని పేరు మృత్యువు తర్వాత పాతల లోకం వాణ్ణి వెంపడించాడు కాబట్టి మృత్యువు పాతలలోకం అంటే నరకం డెత్ హెల్ ఇంగ్లీష్ లో చూస్తే డెత్ హెల్ పోల్ దేనికి సంబంధించిన వాక్యం అనేది చిహ్న పరంగా చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి ఎందుకో ఇది బహు భయంకరమైంది ఘోరమైంది అంటే దాని పేరు మృత్యువు దాని తర్వాత పాతల లోకము దాన్ని వెంబడించను బాగా అర్థం చేసుకోండి ఏదైనా లోకము మనిషిని వెంబడిస్తారా వెంబడించదు కదా మనిషి లోకాన్ని వెంబడిస్తారు గాని లోకము మనిషిని వెంబడించడం అంటే ఆ లోకం ఏదో మీరు అర్థం చేసుకోవాలా అదొక గుంపు సాదృశ్యం కాబట్టి పాతల లోకము మరణాన్ని వెంబడిస్తుంది అని అర్థం అంటే ఎప్పుడైతే నువ్వు మరణంతో నిబంధన చేసుకుంటావో నువ్వు ఆల్రెడీ పాతల లోకంలో ఉన్నవు నరకంలో ఉన్నవు అర్థం మనము జీవంతో నిబంధన చేసుకున్నాం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కదా కాబట్టి మనము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాలేడు అంటే పరలోక రాజకు పోలేడు కాబట్టి మనము జీవంతో పర్లోక రాజ్యంతో నిబంధన చేసుకుంటే ఈ గుంపు పాత మరణంతో పాతాళంతో నిబంధన చేసుకుని దానికి సంబంధించిన వాక్యాన్ని మీకు చూపిస్తాను కొంచెం సేపట్లో ఇక్కడ కాదు మన కొత్త పాత నిబంధన కాలంలో ముందైతే దీని గుణ గుణగణం దాన్ని వెంబడించాను తర్వాత చూడండి ఎందుకు అది ఘోరమైంది నక్కును ఖడ్గము వలనను కరు వలనను మరణము వలనను భూమిలో నుండు చూడండి క్రూర మృగములను భూనివాసం చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగమైన భాగం వా అధికారము వానికి ఇవ్వబడును ఇక్కడే అన్ని విషయాలు అర్థమైపోతాయి ఇప్పుడు మనకి గొప్ప అంటే భూమి గొప్ప మీద వానికి అధికారం ఇవ్వబడింది ఎవడు వాడు పాండుర వర్ణం గుర్రం వాళ్ళంటే ఏంది స్పెక్కిల్డ్ అని అట్టుకునే వారిని చూపిస్తాను నేను మీకు స్పెక్కిల్డ్ అంటే అదొక మిళితమైంది కలిసింది అన్ని గుంపులు కలిసింది అని అంటే సర్పంలు తేళ్లు జమ అయిపోయిన గుర్రానికి సాదృశ్యం మొదట ఎర్ర అంటే అన్ని తేళ్లకు సాదృశ్యం దాని తర్వాత ఎర్ర ఎర్ర సమూహం అంటే సర్పంలకు సాదృశ్యం దాని తర్వాత నల్ల సాదృశ్యం అంటే తేళ్లకు సాదృశ్యం వాటి వెనుకల తెల్ల ఉన్నాయి అంటే గొప్పజనం సాదృశ్యం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము స్పెక్యుల్డ్ హార్స్ లేక పేల్ హార్స్ అంటే ఆ పంక్తులలో ఉన్నాయి అన్ని జమ అయిపోయినాయి కలిసిపోయినాయి కలిసిపోయినాక వాటికి పవర్ ఎక్కువ ఇప్పుడు సర్పంలు ఒక గుంపు తేళ్ళు ఇంకొక గుంపు ఉంటే వాటి పవర్ సెపరేట్గా ఉంటుంది దాని పవర్ దానికే దీని పవర్ దీనికే ఎప్పుడైతే రెండు గుంపులు కలుస్తాయో వాటి పవర్ డబుల్ అవుతుంది డబుల్ పవర్ అయి అది ఘోరంగా ఉంటుంది దాని పవర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇష్టం వస్తున్నట్టు తొక్తా అది నేను మీకు చూపిస్తా ఎట్లా తొక్తా అనే విషయాలు కూడా ఈరోజు అవన్నీ మనం చూస్తాం కానీ భూమి మీద నాలుగవ భాగం అయినా అదేనా భూమి యొక్క నాలుగవ భాగం మీకు ఇప్పుడన్నా బాగా అర్థం కావాలా ఎందుకంటే పోయే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతుంది నీతో పర్లవ నాలుగు భాగాలు లేక నాలుగు గుంపులు అన్న విషయాన్ని మనం ఎన్నిసలేదనిచ్చినాం ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కుంచెంల పిండి అంటే మూడు అవి. మూడు కొంచెం మూడు భాగంలు మన ప్రోజెక్టును మానం పర్లగరాజ్యము మూడు భాగములు పులిసిపోయింది నాలుగవ భాగం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ మటుకు నాలుగవ భాగం మీద అధికారం ఇచ్చిన్నాడు కదా కాబట్టి అర్థం చేసుకోలే భూమి భూనివాసులు అంటే పర్లోక రాజ్యంలో నాలుగు భాగంలుంటే మనకి ఎప్పుడైనా మూడు భాగాలే డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అవి లోపలు కాబట్టి భూనివాసులు అంటే ఈ లోకస్తులు ఆకాశవాసులు అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు లేక రక్షణ అనుభవం పొంది బబుల నుంచి బయటికి వచ్చిన వాళ్ళు మతపరమైన జీవితం నుంచి బయటికి వచ్చి నిండు మనసుతో మన ప్రభుని వెంబడించేవాళ్ళు ఆయన చెప్పిన వాక్యాలని లోని గ్రహించి ఎటువంటి నింద లేకుండా ఎటువంటి మాలిన్యం లేకుండా ఇహలోకపు మాలిన్యం నుంచి దూరం అయిపోయి పరిశుద్ధతలో ఆయన కొరకు జీవించేవాళ్ళు గొర్రె పిల్ల ఎక్కడ పోతే అక్కడ అతని వెంబడించే వాళ్ళన్నట్టు ఆ గుంపు ఎప్పుడు కూడా భూమిలో ఉండదు అది ఆకాశవాసులు లేక శివన పర్వతం మీద ఉంటది కాబట్టి ఆ భూనివాసులతో వాళ్ళకే పని ఉండదు కానీ సర్పంలకు తేళ్లకు ఇక్కడ చూస్తున్నాం మనము సర్పంల తేళ్ళంటే పరివరం చూసినాం కదా మనం ఒకసారి చూడండి దాన్ని చూస్తేనే మీకు ఈ వాక్యం అర్థమవుతుంది ఒక చూడకముందు ఆల్రెడీ మీరు చదివినారు కాబట్టి గొప్ప లేక నాలుగవ భాగము భూనివాసులు ఎట్లా చచ్చిపోతం అక్కడ చూడండి ఖడ్గము వలనను కరువు మరణం వలనను క్రూర మృగం వలన ఇప్పుడు అర్థమవుతుందా గొప్ప జనం వెంట చేస్తారంటే ఫస్ట్ ఖడ్గం వలన ఆయన కడ్గం పోతుందనేసి మనము ఎక్కడ ధనించినాం ఏ హెచ్కెల్ గ్రంథాల ధనించినాం దర్శనంలో ఆయన తల వెంట్రుకలకు సంబంధించిన ఉపమానం అది ఖడ్గము వారి వెంట వెళ్తాది కాబట్టి ఫస్ట్ పాయింట్ అదే వాడికి ఖడ్గం ఇచ్చాడు ఈ గురానికి ఖడ్గం ఇచ్చిండు దాని మీద కూర్చున్న వానికి ఖడ్గం ఇచ్చిండు కాబట్టి ఖడ్గం వలన చనిపోతారు దాని తర్వాత వలన చనిపోతారు దాని మరణము అంటే ఏం రోగాలు వస్తాయి వాళ్ళకి తెలియదు మనకి రకరకాల రోగాలతో మరణిస్తారు నాలుగవది క్రూర మృగముల ద్వారా మరణిస్తారు మనకు తెలియదు అది నాకైతే ఇప్పటి వరకు తెలియదు మళ్ళీ ఏ మృగం ఎటువంటి క్రూరం మళ్ళీ వాళ్ళు ఆ రోజు మనము బబులలో చూస్తాం కదా సింహాలకి వాళ్ళని వేసేసారు సింహాల బో గుహలలో కదా మనుషులు దానిల్ని అందులో దించేస్తారు కానీ ఆ సింహాలు ఏం చెయ్యవు కదా ఏం చెయ్యవు కానీ తర్వాత ఎవరైతే ధాన్యాల మీద నిందలు మొప్పినారో వాళ్ళని తీసుకొచ్చి అందుస్తే అక్కడ వాక్యం ఉంది వాళ్ళు ఆ గుహ మొదటి అంచులో పడ నుంచి పడకముందే సింహాలు అంత పైకి ఎగిరి వారిని క్లీనప్ చేసేసినాయి అవన్నీ ఎందుకు చెప్తున్నారో దేవుడు మనం అర్థం చేసుకోవాలా మన మీద వాడికి అధికారం ఇవ్వలేదు సర్పంలో తెల్లకి మన మీద అధికారం ఇవ్వలేదు కానీ మనకు మటుకు సర్పంలేని తెల్లని తొక్కుటకు అధికారం ఇచ్చింది అది ఆత్మీయమైన విషయం మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వారి బోధ అబద్ద బోధ అని చూపించడమే తొక్కడం శారీరకంగా తొక్కేటిది కాదు అనేది అసలే కాదు వారి బోధ అబద్దమైన బోధ అని మనం దాన్ని తొక్కేసేయాల చూపించాల బాహటంగా చూపించాల కాబట్టి గొప్ప జనం ఎట్లా నాలుగు విధాలుగా చనిపోతారు విషయం జ్ఞాపకం చేస్తుంది మొదటిది ఖడ్గం చేత రెండవది కరువు చేత పాపం అది ఊహిస్తేనే బాధాంతం ఉంది పండగలు వస్తే గంభీరంగా తినేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళకి ఆహారమే దొరకదు కరువు చేత చనిపోతారు ఇవన్నీ ఆత్మీయ చిహ్నలు కూడా చెప్పాలంట కానీ ఇవి శారీరకమైనవి నిజంగా జరిగేది అంటే గొంతు మీద కత్తి అనేది ఆత్మీయమైందా వాళ్ళ ఆత్మలో ఎప్పుడో చనిపోయినారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు కాబట్టి ముద్దంతా పులిచిపోల్సిందే వాళ్ళ గొంతు మీద కత్తి ఉంటే అది ఆత్మీయ మరణమా శారీరకమైన మరణమా కాబట్టి ఈ ఈ దర్శనము గొప్ప జనం ఎట్ట చనిపోతారంటే కత్తి వలన ఖడ్గం వలన రోగంల వలన కరువు వలన దాని తర్వాత అది నాకు అది ఊహించలేకపోతున్నా నేను ఎటువంటి జంతువులకి వీళ్ళని అప్పగిస్తారో అడవి తోడేళ్లకి సింహాలకి పుల్లకి అర్పిస్తారో మాకు తెలియదు నేనైతే ఇంతవరకు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అది దేవుడు చూపిస్తే మనం మనం దీనిగా ధ్యానిస్తాం క్రూర మృగాలకి వాళ్ళని అప్పగిస్తారు అని ఉంది వాక్యం అంటే మొదటి మూడు ఆ శారీరకమైనయే నాలుగవది కూడా శారీరకమైంది అంటే ట్రైన్డ్ డాక్స్ కి పడేస్తారా అది మంది వెళ్ళదు నాకు ఎట్లుంటుందో పరిస్థితి అర్థం కావట్లేదు అది కానీ వాళ్ళు ఆ రీతిగా మరణిస్తారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం యషయ గ్రంథము ఇరవై అధ్యాయంలో ఈ వాక్యం అర్థం కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి మనం యశాయ గ్రంథము ఇరవై అధ్యాయము యశయ భక్తుడు దాన్ని చూపిస్తుండడు పాత నిబంధన కాలంలో ఇసాల్ ఎట్లా తయారై అనేది అదే ప్రణవ గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రెండు ఒకటే వాక్యాలు యశ గ్రంథం శారీరకమైన ఇసల్ పాలకైతే ప్రటన గ్రంథము ఆత్మీయమైన ఇసల్పాల కొరకు రాయబడింది అంతే తేడా అంటే అక్కడ ఒకసారి జరిగింది ఇక్కడ చివరిగా జరగబోతుంది ప్రపంచం జరుగుతుంది ఇప్పుడు అది సంపూర్ణంగా ముగించే కాలానికి మనం సిద్ధపడుతున్నామని మనం అర్థం చేసుకోవాలి ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో చూడండి శారీరకంగా ఉన్న ఇసల్పాలు ఏమంటున్నారు మేము మరణంతో నిబంధన చేసుకున్నాం ఫస్ట్ పాయింట్ మరణము అక్కడ డెత్ అని ఉంది ఇందాక చూసినాం ప్రారం గందలో మేము మరణంతో నిబంధన చేసుకున్నాం తర్వాత పాతాళముతో ఏకమై తిని వాళ్ళు కలిసిపోయారు జమ అయిపోయారు అంటే మేమంతా యునైటెడ్ గా ఉన్నాము పాతాళంతో ఏకమైపోయినారు అంటే బాగా కలుసుకోండి పాతాళం అంటే పాపపు జీవితం నశించిన వాళ్ళందరూ అక్కడ పోతారు రక్షణ అనుభవం లేని వాళ్ళందరూ అక్కడ పోతారు ప్రభుని సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళందరూ అక్కడ పోతారు రక్షణ అనుభవంలో ఉన్నామని చెప్పుకొని లోకాతీతంగా జీవించిన వాళ్ళందరూ అక్కడ పోతారు మారు మనిషి అయిందకపోతే కష్టంగా అక్కడ పోతారు ఎవరైతే ప్రభుని సొంత రక్షణగా స్వీకరించారో వాళ్ళందరూ అక్కడ పోవాల్సిందే వాళ్ళ అది పెట్టింది కానీ అసలు అది నుంచి పడవేయబడ్డ దూతాల కొరకు పెట్టిండి ఆ స్థలం మనుషుల కొరకు గానే కాదు అది ఏ మనిషి కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ స్థలం వాళ్ళ గానే కాదు పాతాళం అనేది సైతాను వాణి అనుచరుల కొరకు కానీ రక్షణ అనుభవం లేని మనుషులు వాని అనుచరులాగా తెరతారు యుగ సమాప్తికి వచ్చేటప్పటికి కాబట్టి తప్పకుండా వాళ్ళు అక్కడ పోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు దేంతో మదన్ నిబంధన మరణంతో నిబంధన చేసుకున్నారు పాతలంతో ఏకమైపోయినరు తర్వాత చూడండి ఇంకొచ్చి కిందికి పోండి ఉపద్రవము ప్రవాహము వల్లే వడిగా మా మీదకి వచ్చినను మాకేం కాదనుకుంటున్నారు మాది మాక్ హాని ఏమంటు ఏం రాదు మా ఇద్దరికి ఉపద్రవం మాకేమి భయం లేదు మాకేం జరగదు ఎందుకంటే పాత నిబంధన కాలం వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము యూదులము ఇసాల్ మేము స్పెషల్ లోకంలో మేము ఎట్లా జీవించినా మాకేం కాదనుకుంటున్నారు వాళ్ళు మేము ఏం తప్పు చేసినా మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది అబ్రాహ్మరాకు చేసిన వాగ్దానము మాకు ఆటోమేటిక్ గా ఎందుకంటే మేము పుట్టింది ఆయన సంతనం అబ్రాహాము సంతానము అనబడిన ఇస్సాకు కూడా ఆయన సంతానం కాదని ఉంది రోల్ల రాష్ట్రపతిగా చదిస్తాం మనం ఇస్సాకు వలన అయినది అబ్రాహము సంతానం అనబడదు అనుంది ఇస్రాయల్ ప్రజలు అందరూ ఇస్రాయలు అనుంది అక్కడ వాక్యం కాబట్టి క్రీస్తు పక్షంగా ఉన్న వారే అబ్రహాము సంతానం అయి ఉండి క్రీస్తు పక్షంగా ఉండి అబ్రహాము సంతానమైన వారే వారసులు అనుంది అక్కడ వాక్యం కాబట్టి ఎవరైతే ప్రభుని సొంత రక్షంగా స్వీకరిస్తారో వాళ్లే ఇస్ పదలు వాళ్ళే అబ్రామ్ సంతనం కానీ శరీరంగా ఉన్న ఇస్ ఆటోమేటిక్ గా అబ్రాం సంతం అనుకుంటున్నారు మా మీదకి రాదనుకుంటున్నారు ఈ రోజు అనుకుంటులేరామీయంగా మారిపోయిన ఇసాయిల్ మతపరమైన క్రైస్తవులు ఎప్పుడైతే సొంత ప్రభుని స్వీకరిస్తారో వాళ్ళందరూ ఇసాల్ మారిపోతారు రోమ రాష్ట్రపతిగా రెండో దాంట్లో అదే ఉంది అంతరంగ సున్నతి పొందిన నిజమైన యూదులను ఉంది వాక్యం అక్కడ కాబట్టి రక్షణ అనుభవం పొందిన వాళ్ళందరూ యూదుల్గా మార్చబడ్డాక మళ్ళా తిరిగి శారీరకంగా జీవిస్తే వాళ్ళు శరీరమైన ఇసల్ఫలాగా మారిపోతారు అప్పుడు ఏం జరుగుతుంది ఆ సున్నతి పనికి రాకుండా పోతుంది వాళ్ళ రక్షణ అనుభవం పనికిరాకుండా పోతుంది వాళ్ళు అట్లా తయారైపోతారు చెప్తుంది వాక్యం అప్పుడు ఏం జరుగుతుంది మాకు కూడా ఏం కాదు ఈ లోకంలో శ్రమలొస్తాయి మేము ఆటోమేటిక్గా ఎత్తబడతాం అనుకుంటురా లేదా మాకేం కష్టం కాదు మాకేం నష్టం కాదు మేము ఆటోమేటిక్గా ఎత్తబడతాం కింద అంతా శ్రమాలు ఉంటాయి అందరు చేస్తూ ఉంటారు అందరు కొట్టుకుంటా ఉంటారు ఎవరికి రేషన్ దొరకదు ఎవరికి ఇది దొరకదు ఎవరికి అది దొరకదు మాకేం కదా మేము అమాంతంగా గాలిలో ఆటోమేటిక్గా రాకెట్స్ లాగా ఎత్తబడతాం అది ర్యాప్చర్ కల్ట్ బోదా కదా క్రైస్తవులకు ర్యాప్చర్ కల్ట్ అంటే కూడా తెలదు క్రైస్తవత్వము కల్ట్ లాగా మారిపోయింది అంటే కొడతారు సరే ప్రూవ్ చేస్తే కొడతారా వాడు మన మీద కోర్ట్ కేసేస్తారు త్వరలో జాగ్రత్తగా ఉండాలి మనము అందుకే ఎక్కడ పోయిన వ్యాఖ్యాలు నేను పోయిన ఆదివారము మార్కాపురం ప్రాంతానికి వెళ్ళాను అక్కడ బైబుల్ మిషన్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉంది అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టబడ్డ చర్చ్ అది దాంట్లో ఒక తెలిసిన పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ దోస్తు బలవంతంగా తీసుకెళ్ళి అక్కడికి పొద్దున్నే వెళ్ళినాము భయంకరమైన రోడ్ భయంకరంగా ఉంది రోడ్ కొన్ని కిలోమీటర్లు భయంకరంగా ఉంది రోడ్ అసలు రాత్రి అంత నిద్రనే లేదు ఇట్లెత్తేస్తుంది బస్సు అన్ని గుంతలు రాడ్లు కాంక్రీట్ రోడ్ కాదు అది అంత గుంతలు గుంతలు రోడ్ కొన్ని కిలోమీటర్లు అట్లుంది రోడ్ అది సో నిద్రలేదు రాత్రి అంతా పోయినాము పది పదిన్నరకి చర్చ్ అంటే మెల్లిగా మనుషులు పన్నెండుకి వచ్చారు ఊరలు అంతే మనమేం బాధపడాలని వీళ్ళదు హైదరాబాద్ వేరే కేసు అక్కడ ఊరలు అందరూ అంతే ఎందుకంటే వంటలు వండుకోవాలా బట్టలు ఉతుక్కోవాలా నీళ్ళు వస్తే నీళ్లు పట్టుకోవాలా అన్నీ అయినాక అది విధానం అక్కడ సరే వాళ్ళు ఎప్పుడు వచ్చిన మనం పోయింది వాళ్ళ కాబట్టి పోయినాము వాక్యం చెప్పేసినాము ఆ రికార్డింగ్ ఇంటర్నెట్లో ఉంది మీరు కావాలంటే చూసుకోండి దేవుణ్ణి ఎట్లా సేవించాలని ఉంది అక్కడ వాక్యం చెప్పిన వాక్యం అది దేవుణ్ణి ఎట్లా సేవించాలా అంటే మీరు మీరు దేవుణ్ణి సరిగ్గా సేవిస్తలేరు ఏదో మీరు రక్ష చేస్తున్నారు వర్షిప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ అసలు ఎట్లా సేవించాలా ప్రభుని అన్న విషయం అక్కడ నేను రికార్డింగ్ చేసినాను ఎవరికి నచ్చలేదు మూడు మంది వచ్చి చర్చికి మూడు మంది వచ్చారు చర్చికి అన్నం తినే టైంకి ఎవ్వరు నా దగ్గరకు వస్తలేరు ఇది నాకు ఒక బాధాకరంగా ఉంటుంది సరే నేనే నాకు అలవాటు అయిపోయింది సాధారణంగా మంచిగా చెప్తే ఎంత బాగా చెప్పారు బ్రదర్ వచ్చి సేకండ్ ఇస్తుంటారు కదా ఎవరు రా నా దగ్గర ఎందుకంటే అది హృదయాలు మండాలి కదా కనువిప్పు కలగడం కొరకు మనం చెప్తాం మనుషులను ఆకరించుకోవడానికి చెప్పాం కదా చాలా బాధాకరంగా నేను మూలక కూర్చో కూర్చున్నాను వాళ్ళందరూ అన్నం తింటున్నారు సరే తినే టైం ఇది అందరు తింటున్నారు నేను మూలక కూర్చొని ఆలోచిస్తాను ప్రవ్వ ఎట్లా ఇట్లా పరిస్థితి తర్వాత మెల్లిగా ఒక ఆయన వచ్చింది వచ్చి నా పేరు సోహన్సన్ పరిశీలిస్కొని శేఖండ్ ఇచ్చినాక మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది వాక్యం ఈరోజు ఈ మనుషులకి ఇట్లానే చెప్పాలి వాక్యం ఇట్లా చెప్తేనే వాళ్ళు మార్పు చెందుతారు అని అంటున్నాడు మీరెవరు బ్రదర్ మీరు ఏంటంటే నేను కూడా ఈ చర్చ పెద్దని ఈ చర్చలో పెద్దని నేను కానీ ఇక్కడ పరిస్థితులు అసలు ఏం బాగుంటలేదు అంటే అక్కడ ఏం పాలిటిక్స్ ఉన్నాయో మనకు తెలియదు ఆయన చెప్తున్నాడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తికే నచ్చింది వాక్యం అంటే ఒక వ్యక్తి హృదయమే మార్పు చెందుతుంది దాని తర్వాత ఇంక నేను ఇంటి వెళ్ళే టైంకి ఇంకొక పెద్ద మనిషి వచ్చింది పెద్దవాడు ముస్లిం వచ్చి బ్రదర్ మీరు కరెక్ట్గా చెప్పిర్రు వాక్యం ఈస్టర్ పండగకి మా చర్చికి నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఈ విషయం పండగలకు నన్ను పిలిస్తే వాళ్ళు పండగ జరగొట్టుకుంటారు అనే నెల జరిగింది ఆ విషయం నేను చెప్తాను మీకు నవంబర్లో బ్యాప్టిస్ట్ చర్చ్ మూడు బ్యాప్టిస్ట్ చర్చిలు కలిసి ఒక మినీ క్రిస్మస్ ఏమంటారు వాళ్ళు దాన్ని వాళ్ళు ప్రీ క్రిస్మస్ అంటారు దాన్ని సెమీ క్రిస్మస్ ఆ సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఆ వాళ్ళు మూడు చర్చిలు కలిసి పిలుచుకొని నన్ను పిలిస్తే పోతే మొత్తం డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోయారు చెప్పిన మీకు నేను అక్కడ కూడా ఇద్దరే ఇక్కడ కూడా ఇద్దరే చివరికి వచ్చి మీరు చెప్పిన వాక్యం కరెక్ట్ దీని ప్రకారంగానే జీవించాలని చెప్పిన వాళ్ళు అక్కడిద్దరే ఇక్కడి ఇద్దరే కాబట్టి మనం ఎంత ప్రయాసంతో ఎంతో దూరం పోయి వాక్యం చెప్తున్నా ఒకరిద్దరే దీన్ని రక్ష దీన్ని స్వీకరిస్తున్నారు అంటే ఎంతగా పులిసిపోతుంది సంఘాలు ప్రపంచమంతటా మీరు అర్థం చేసుకోండి ఒకరిద్దరే బయటకు వస్తున్నారు ఒకరిద్దరే బయటకు వస్తున్నారు మనం కూడా అంతే కదా ఒకరిద్దరం మేము వచ్చినాం అది విధానం అది దేవుని విధానం సరే ఆయనని మహిమపరచడం కొరకు మనము బయటకు వచ్చినాం ఆయన ఖచ్చితంగా మహిమపరుస్తాం బబులోను త్వరగా కూలిపోయే కాలంకి సిద్ధపడుతున్నాం దాని నుంచి త్వరగా బయటకు రావాలి అంతే అది విధానం కాబట్టి అది కంటిన్యూ చేయండి బ్రదర్ మేము మరణంతో నిబంధన చేసుకున్నాం పాతలంతో ఏకమైతిని ఉపద్రవము ప్రవాహము వల్లే బాగా అంతా తీసుకోండి జల ప్రవాహం జలప్రలయము ప్రవాహం వల్ల వచ్చి అందరిని తీసుకొని పోయింది ఉపద్రవం వచ్చినప్పుడు ప్రవాహం లాగా వచ్చినప్పుడు ఎందుకంటే నోవా మన మత శివారు తిరునాలు అదేలా మన ప్రభ చెప్పింది తిరిగి వస్తుంది రాదు ఎందుకంటే నోవాకి దేవుడు వాగ్దానం చేసిండు నేను మళ్ళా ఎప్పుడు నరులను నీళ్ల శిక్షించను అని చెప్పిండ్ అనేసి లోతు కాలంకి వచ్చినప్పటికీ అక్కడ చూస్తాం అక్కడ ఏం శిక్ష అగ్ని చేత కాబట్టి చివరి కాలంలో దేంతో శిక్షిస్తాడు అనే విషయం మనకు తెలియదు తిరిగి అగ్నిగంధకాలంలో పడితేమో తెలియదు అవిగుప్తుల పడ్డట్టు ఆ తెగుళ్లు మళ్ళీ తిరిగి మీరు ప్రజ్ఞానం చూస్తే అవన్నీ కనిపిస్తాయి నీకు తిరిగి తిరిగి వాటి అన్నింటినీ మన కాలంలో అవన్నీ రప్పిస్తాడు మనుషులకి రకరకాల పెద్ద పెద్ద గడ్డలైతే శరాలలో ఆ నొప్పితో అనుభవిస్తూ బాధలు పడుతుంటారు ఇవన్నీ కనిపిస్తుంటే వింత వింత రోగాలన్నీ అంటే చరిత్రలో ఉన్నాయి అన్నిటి మళ్ళీ బయటకు తీసుకొస్తాడు దేవుడు విధానం అది అంటే అప్పుడు జరిగింది యుగ సమాప్తిలో మీకు బుద్ధి కళ్యాణం కొరకు రాయబడ్డాయి ఇవన్నీ దృష్టాంతలుగా వాళ్ళకి జరిగినాయి యుగ సమాప్తిలో మీకు రాబం కొరకు మనం చూస్తాం కౌతల్ రాష్ట్ర మొదటి అధ్యయనం పదో అధ్యయనం మొదటి పత్రిక పదో అధ్యాయంలో చూస్తాం అది జరిగింది వారికి నిజంగా జరిగి యుగంత మీకు బుద్ధి కలవడం రాయబడ్డాయి అంటే మీకు బుద్ధి రాకపోతే మీకు కూడా అవే జరుగుతాయి రిపీట్ అయితాయి చరిత్ర అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముగించండి రోజుల కింది వాక్యం ఉపద్రవ ప్రవాహం వల్లే వచ్చినను వడిగా దాటినప్పుడు అది మా యొద్దకి రాదు మాకేం కాదు మేము అమాంతంగా ఎత్తబడతాం ఓ పాస్టర్ చెప్తుంటే విన్న నోవా కాలం నోవా ఓడా బ్రదర్ ఎత్తబడే సంగనికి సిద్ధ సాదృశంగా ఉంది బ్రదర్ అన్నాడు నేను ఆశ్చర్యపోయినా ఎట్లా ఎట్లా ఎట్లా అర్థం చేసుకున్నారు మీరు అని అవును బ్రదర్ నలభై దివరాత్రులు వర్షం ఏం జరిగింది నీళ్లు లోకమంతా మునిగిపోయింది ఆ లోకం ఆ కాలం లోకం మొత్తం లోకమంతా మునిగిపోయింది నీళ్ళలో నోవా పడవా ఎత్త పడలేదా మీద అరే ఇట్లా అర్థం చేసుకున్నావు నువ్వు అనుకున్నా నేను అప్పుడు నేను ఇమ్మీడియట్ గా చెప్పిన మళ్ళా కిందికి వచ్చింది కదా బేరా నోవా పడవ మళ్ళా కిందికి వచ్చింది కదా మళ్ళా భూమి మీద అరరాత పర్వతం మీద ఆగింది కదా అది మళ్ళా వాళ్ళు కిందికి వచ్చి బలి అర్పించరు కదా మళ్ళీ ఎట్లా మాయమైపోయి నువ్వు ఎట్లా చెప్తున్నావు వాక్యం చూడండి అంటే అది ఉపాను రీతికి ఉంది బ్రదరా అంటే మళ్ళీ వీళ్ళు ఎత్తబడ్డ వాళ్ళు మళ్ళీ కిందికి వస్తారా బ్రదరాయన అట్లెట్లు వస్తారు బ్రేర అట్లుంది ఈ రోజు యుగ సమాప్తిలో దేవుని బోధ అట్లుంది అంటే మొత్తం చెత్తగా చెడిపోయింది మనుషులు అట్లా తయారు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ చెవులకు విన్ మంచిగా వినిపించేది మంచిగా అనిపించే బోధలని వాళ్ళు ఏర్పరుచున్నారు కల్పనా కథలు చెప్పడం అట్లాంటి వాళ్ళని బోధకుల తయారు చేసుకుంటున్నారు ఇటువంటి బోధకుడు మాకు మంచిగా ఉంటుంది మాకు చెప్తే చాలా బాగుంటుంది ఎప్పుడు బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ అంటాడు ఈ పాస్టర్ ఎప్పుడు నీకు ధనం వస్తుంది ఎప్పుడు నీకు ఆశ్రమొస్తుంది ఎప్పుడు నీకు కార్లు వస్తాయి ప్రతి ఆదివారము ఇదే బోధ బ్రదర్ చాలా నచ్చింది బోధ అటువంటి బోధకులనే జమ చేసుకుంటారు యుగ సమర్థులు అనేసి పేతు రాష్ట్ర పత్రికల్లో చూస్తాము తిమోతి రాష్ట్రపత్రిక పౌలు అదేశం వ్యాఖ్యం చేస్తాడు అంత్యకాలంలో మనుషులు అటువంటి బోధకులను జమ చేసుకుంటారండి నో మటుకు తిమోతి అన్నాడు ఒకటి మనం తిమోతి ఉండాలా జాగ్రత్తగా ఉండాలా త్వరపడి చెప్పలేదు చూడండి అబద్ధంలను మేము ఆశ్రయం చేసుకున్నాం అని చెప్తున్నారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి అబద్ధాన్ని మేము ఆశ్రయం చేసుకున్నాం ఎత్తబడే సంఘము అనే బోధ అబద్ధపు బోధ ఇస్సాల్పల్లే పరిశుద్ధ జనాంగం మేము కాదు అనేది అబద్ధ బోధం ఈ రోజు కూడా క్రైస్తలు అదే నమ్ముతారు వాళ్ళు పరిశుద్ధ జనాంగం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడద్దు ఎరుసలేం గురించి ప్రార్థించండి శరీరమైన గురించి ప్రార్థిస్తున్నారు వాళ్ళు అసలైన పరమ ఎరుశలేం అది పైనుంచి దిగిరావాల్సిందే పరలోకము ప్రభు దేవుడు బిళ్ళకు సాదృష్టం అన్న అసలైన ఎరుసలేం గురించి క్రైస్తలు ప్రార్థిస్తలేరు ఈరోజు క్రైస్తవులు క్రైస్తల గురించి ప్రార్థిస్తలేరు శారీరకం ఉన్న ఇసాల్పల్లి గురించి ప్రార్థిస్తున్నారు వాళ్ళలో ఉన్న బలైన అది గమనించండి నిస్సల్పాలు దేవుని కంటే గొప్పవాళ్ళు అన్నట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఈరోజు కూడా వాళ్ళ గురించి హా వాళ్ళు దేవుని ప్రజలు దేవుని వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళు పరిశుధ జనంగం వాళ్ళు నువ్వడివిరా ఆ విషయం అంటే నువ్వు అపవిత్రును ఆయన మరణాన్ని నువ్వు మమ్ము చేస్తున్నావు ఆయన మరణ భూస్థాపన పురోదం ద్వారా పేదరా విషయం జ్ఞాపకం చేసిండు చీకట్ల నుంచి అసలుగా తన వెనుగోలు నడిపించిన మన తన గుణాతిశాలను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశం యాచ రాజులైన యాచక సమూహం పరుశుధ జనాంగం దేవుని సొత్తు దేవుని ప్రజ ఇన్ని పేర్లు పెట్టేంటి దేవుడు మనకి కేవలమైన మరణ భూస్థాపన పునరం ద్వారా నువ్వు అది బమ్ము చేస్తున్నావు నేను కాదు దేవుని ప్రజ నేను కాదు దేవుని సొత్తు నేను కాదు పరుశుధ జనాంగం అని నువ్వు నీ యొక్క జేష్టవతపు హక్కుని అమ్మేస్తున్నావు ఏషావులాగా అందుకు ఇస్ క్రైస్తవులు ఏషావులాగా తరేతున్నారు యువ సమాప్తిలో ఇవి చెప్పడం చాలా కష్టం మీరేదో భరిస్తున్నారు గాని ఎవడు భరించాడు బయట నిన్ను యాకోబు లాగా తయారు చేస్తాన మరణం ద్వారా లేదు నేను ఏషావులాగానే తయారైతా అనేసి నువ్వు అనుకుంటే నేను గొవడేం చేస్తాడు ఏషావులాగా తయారైతే ఏమైతుంది నీ హక్కును బాగొట్టుకుంటాను అంతే నీకు ఇచ్చిన జేసత్తుకు హక్కును బాగొట్టు ఎందుకంటే రివర్స్ అది నెరవేరగా తప్పదు అది కాబట్టి నేను ఏషావుని కాదు యాకోబునే అని నువ్వు తీర్మానించుకోవాలా నేను యాకోబు జీవిస్తా ఒకప్పుడు మోసగాన్ని ఇప్పుడు నేను మోసగాన్ని కాదు మోసంలోకి బయటికి వచ్చిన మోసపోయిన వాడిని మోసంలోకి వెళ్ళి బయటకు వచ్చిన సత్యాన్ని గ్రహించిన కాబట్టి నేను బయటకు వచ్చిన నేనిప్పుడు ఇప్పుడు నువ్వు మోసగానివి కాదు నువ్వు ఒకప్పుడు మోసంగానివి ఇప్పుడు నువ్వు మోసగానివి కావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు ఇస్రాయల్ అనబడు నువ్వు అని తర్వాత ఈ రోజు నుంచి నువ్వు ఇస్రాయెల్ అంటే దేవుని ప్రజ అనర్థం పరిశుద్ధ జనాంగం అనర్థం దేవుడు ఏర్పరచున్న జనాంగం అర్థం కాబట్టి క్రైస్తవులని దేవుడు ఏర్పరచిన జనాంగంగా మారిస్తే నేను కాదంటే నీ జ్యేష్టత్వ ఆకును పోగొట్టుకున్నట్లే కదా ఇంకొంచేము అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకుంటున్నాం మాయా క్రింద దాగి ఉన్నాం అని మీరు చెప్తున్నారే ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుడు ఏమంటున్నాడు ప్రభువు యహోవా ఇలాగ సెలబిస్తున్నాడు సియోను పునాదిగా రాతిని వేసిన వాళ్ళను నేనే అంటే అసలే మందిరం గురించి మాట్లాడుతున్నాడు మీరేమో వేరే మందిరాన్ని వెంబడిస్తున్నారు అసలు మందిరాన్ని నేనే స్థాపించిన ఏశ్రోభ మందిరం అని చెప్తున్నా చూడండి అది పరిశోధింపబడ్డ రాయి బాగా పరీక్షింపబడ్డ రాయి అది అమూల్యమైన తలరాయి అది స్థిరమైన పునాది అందుకే అందుకే ప్రవక్తలు శిష్యులు ఆ పునాది మీద కట్టుకున్నారు వాళ్ళ జీవితాలు అది స్థిరమైన రాయి అది స్థిరమైనది తర్వాత వేరు అస్సలైంది అక్కడ చూడండి విశ్వసించి వాడు కలవరపడడు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను న్యాయమును కొలను గాను మళ్ళస మటపు గుండు ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం మన మటపు సంబంధించిన బోధ పంతొమ్మిది గంటలేమున్నాయో అది పంతొమ్మిది గంటల నైన్టీన్ అవర్స్ ఉంది మటపు మళ్ళా ఛానో తర్వాత మట్టపు గుండు అనే పదం వింటున్నాం ఇక్కడ బైబుల్లో నేను నీతిని కొలను న్యాయముని కొలను గాను నీతిని మట్టపు గుండు గాను పెట్టదను కాబట్టి మటపు దేనికి సంబంధించింది మనం చూసినాం అక్కడ వాక్యం ఇంగ్లీష్ లో ప్లంబ్లైన్ అంటారు మట్టపు గుండు మన ప్రభుకి సాదృశ్యం మట్టపు ఆయన తీర్పుకి సాదృశ్యం ఆయన మటపు గుండు ఇసాల్ పదాలు రెండు గుంపులుగా విభజింపబడ్డారు అని ఉంది అక్కడ చూసినాం మనం నాకు ఇప్పుడు జ్ఞాపకం జ్ఞాపకం చేయాల మొదటి గుంపు ఏ గుంపు యోరోబాంబు గుంపు ఇసాక గుంపు అసలు ఆశ్చర్యంగా ఉంటాయ పదాలు యువరోబాంబు గుంపైంది ఈశాఖ గుంపు అయింది మనం చూసినాం దానికి సంబంధించిన బోధ ఎన్ని గంటలు చూసినాం ఆ రోజుల్లో ఆశ్చర్యంగా ఉంటాయి చాలా టైం ఉండే మనకి చూడడానికి ఇప్పుడు నేను చూడను మీరు కాలటే పోయి చూసుకోండి మట గు బోధ అక్కడ ఉంది యువబాంబు గుంపైంది ఇస్సాకు గుంపేంది మటపు గుండు దించేస్తే అంటే మటపు గుండు ఏంటంటే అది కొలతకు సాదృశ్యం అది లెవెలింగ్ సాదృశ్యం లెవెల్ గున్నావా లేదా నువ్వు నీ జీవితం సమం గుందా లేదా దేవుని దృష్టిలో అన్నదానికి సాదృశ్యం అది తీర్పుకు సాదృశ్యం ఆయన తీర్పు తీర్చినప్పుడు రెండు గుంపులు విడిపోతాయి మేకలు గొర్రెలు విడిపోతాయి ఎర్రబాము గుంపు మేకల గుంపు ఇసాకు గుంపు గొర్రెల గుంపు సర్పంలోకి తేలి అంతే మళ్ళీ గొర్రెలు మేకలు అంతే కదా గొప్ప జనం సాదృష్టం గొర్రెలు గొప్ప జనాల అవి తేళ్ళకి సర్పంలోకి సాదృష్టం ఎరోబాము గురించి కూడా ఆ ఇంటర్నెట్ లో మీరు చూడండి ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాని పేరు ఎరోబామ్ ఇంగ్లీష్ లో జరోబామ్ అంటారు ఆ సాఫ్ట్వేర్ పేరు జరోబామ్ దాన్ని కంప్యూటర్లు ఇన్స్టాల్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందో మీరు అడగలేదు ఎప్పుడు కూడా అక్కడ ఉందో లేదో ఇంటర్నెట్లో నాకు లేదు కానీ నాకు ఇప్పుడు జ్ఞాపకంకొస్తుంది ఆ సాఫ్ట్వేర్ పేరు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అట్లా అమెరికాలో తయారు చేశారు ఆ ఆ సాఫ్ట్వేర్ దేనికి సంబంధించింది ఈ విస్కీ రమ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించింది ఆ సాఫ్ట్వేర్ అర్థమవుతుంది ఇప్పుడు మీ ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు బార్లల్లా పెద్ద పెద్ద హోటల్స్ అల్లా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు ఎక్కడైతే బార్ ఉంటుందో హోటల్ లోపల ఆ బార్ లో కంప్యూటర్ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని అవన్నీ బటన్స్ వదితే విస్కీ ఎంత పోయాలా రమ్ ఎంత పోయాలా కాక్టైల్ సెట్టా తయారు చేయాలా అవన్నట్లుంటాయి ఆ సాఫ్ట్వేర్ ఏవి ఎన్ని కలిపితే నిషా ఎక్కువ వస్తుంది ఇట్లుంటాయి అన్నట్టు నీకెట్ తెలుసు బ్రదర్ అంటే నేను చూడలే సాఫ్ట్వేర్ ఎప్పుడు ఇట్లా వింటుంటే ఎరోబామ్ అని కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనిపించింది పేరు కనిపించింది నేను దాన్ని ఇన్స్టాల్ కూడా చేసుకోలేదు పనికిరాని సాఫ్ట్వేర్ మనకి ఏంది సాఫ్ట్వేర్ ఎరోబాం అంటే బైబిల్ ఉంది పదం వాడి గురించి నాకు తెలుసు వాడు చాలా వికృతంగా జీవించిన వాడు సరే ఏంది చూద్దామంటే అది డీటెయిల్స్ ఆల్కహాల్ వైన్ విస్కీ రమ్ ఓట్కా వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ అది సరే ఇప్పుడు అంత మనకు అవసరం లేదు కాబట్టి మళ్ళా అగైన్ వైన్ అంటే ద్రాక్ష రసము అంటే పులిసిన జీవితానికి సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు మనకి కాబట్టి యుగ సమాప్తిలో కూడా ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ మట్టపు గుండుని దించేస్తుంది ఏమని చూడండి ఆయన నీతి మట్టపు గుండు లాగా పెట్టేదను చూడండి వడగండ్లు తేలక సాదృశ్యం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి వడగండ్లు తేలక సాదృశ్యం మీ మాయ శరణ్యము శరణ్యం అంటే మాకేం కాదని దాక్కుంటారు చూడండి శరణ్యం అంటే ఒకని దగ్గర పోయి సపోర్ట్ తీసుకుంటారు ఈనున్నంత వరకు నాకు ఏం కాదని కాబట్టి వాళ్ళు ఐగుప్తులా దాసుకున్నారు కొంతకాలం ఇంకెక్కడో పోయి దాచుకున్నారు నువ్వు ఎక్కడ పోయినా నువ్వు విడిచిపెట్టాడు కొండలో పోయి దాసుకున్నా చెట్ల కింద దాసుకున్నా ఎవడి నువ్వు విడిచిపెట్టాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ కాబట్టి వడగండ్లు మీ మాయా శరణ్యంలను కొట్టివేయును దాగి ఉన్న చోటు చూడండి నువ్వు ఎక్కడ దాసుకున్నా నీళ్ల చేత కొట్టుకొని పోతావు కాబట్టి నీళ్లు మళ్ళా తీర్పుకు సాదృశ్యం మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలా నీళ్లు పరిశుధాత్మక సాదృశ్యం నీళ్లు వాక్యానికి సాదృశ్యం నీళ్లు తీర్పుకు సాదృశ్యం ఎందుకంటే నోవా జలప్రలయం ఇవన్నీ మనల్ని నడిపిస్తూ ఉంటాయి కానీ ఆ వాక్యంలో ఆ నీళ్లు అనే పదం ఏ దశ ఏ ఏ స్థితిలో చెప్పబడిందో దానికి తగినట్లు మీరు అర్థం చేసుకోవాలి అది తీర్పుకు సంబంధించిందా లేక వాక్యానికి సంబంధించిందా లేక పరిశుధాత్మకు సంబంధించిందా కాబట్టి నేను జీవజలపు జీవజలాన్ని ఇస్తానన్నాడు సమరయ అంటే దాని దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం వాక్యం రక్షణకు సాదృశ్యం నీళ్లు జీవానికి సాదృశ్యం నిత్య జీవం కాబట్టి అట్ల కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ మటుకు తీర్పుకు సాదృశ్యం అని చెప్తున్నాడు ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు చివరికి మరణంతో మీరు చూడండి మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును ఎప్పుడు మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి నిబంధన అంటే వాగ్దానం లేక అగ్రిమెంట్ ఎప్పుడు ఎప్పుడు అయిపోతారు చెప్పండి కొట్టివేయబడు అంటే చెల్లకపోవడం మరణంతో నిబంధన కొట్టివేయబడును అంటే ఉదాహరణ నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు నేను ఫలానిది చేయకపోతే మీరేమన్నా నాకు శిక్షించండి అంటే ఎప్పుడు నువ్వు కొట్టివేస్తావు శిక్ష చెప్పండి రెండే విధానాలు ఒకటి క్షమించన క్షమిస్తే కొట్టివేస్తాను లేకపోతే నిర్వర్తించనా కొట్టివేస్తాను కాబట్టి వాడు మరణించినాక అది కొట్టివేయబడుతుంది రెండే కాంటెక్స్ట్లు ఒక రెండే విధానాలు ఒకటి ఏంది నిన్ను క్షమించిన క్షమించేసేస్తే నువ్వు నీకు విడుదల కలుపుతా దాని నుంచి ఆ వాగ్దానం నుంచి లేక నిబంధన నుంచి నిబంధన అంటే ప్రామిస్ కాంట్రాక్ట్ లేక అగ్రిమెంట్ దాని నుంచి విడుదల అన్నట్టు లేకపోతే నువ్వు నిజంగా మరణిస్తే అది చెలదనట్ అంటే అయిపోయినట్టు ఇంకా ఫుల్ఫిల్ అయిపోయినట్టు అంటే కంప్లీట్ అయిపోయినట్టు అది కాబట్టి వీళ్ళందరూ మరణించక తప్పదు ఎందుకు వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు నరకంతో నిబంధన చేస్తున్నారని ఇక్కడ వాక్యం ఉంది పాత నిబంధన కాలంలో ఇసల్పల్ కానీ నేను ఖచ్చితంగా శిక్షిస్తాను ప్రభావం ఇక్కడ ఇందాక చూసిన వాక్యం యహోవా ఇది సెలవిస్తున్నాడని అట్లనే ప్రణలు కూడా మనం చూస్తున్నాం వీరు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ కూడా వాళ్ళు మరణంతో నరకంతో నిబంధన చేస్తున్నారని ఉంది ఇక్కడ వాక్యం సర్పంలో తేళ్ళకు సంబంధించిన బోధదు ఎనిమిదవ వర్షం చూడండి అప్పుడు నేను చూడగా దాని మీద కూర్చున్న పేరు మృత్యువు నువ్వు మృత్యువుతో మరణంతో లేక మృత్యు అనే ఒకటే దాంతో నిబంధన చేసుకుంటే ఏమవుతుంది చూడండి కాబట్టి వెంబడిస్తుంది అంటే నువ్వు పాతలలోకం అంటే నరకం నరకంతో నువ్వు నిబంధన చేసుకుంటే దాన్ని వెంబడించాల్సి వస్తుంది దేన్ని మరణంని అని అర్థం మరణం పాతల లోకంతో నిబంధన చేసుకున్నావు మరణంతో నిబంధన చేసుకున్నావు కాబట్టి మీరు ఐక్యతలో ఉన్నారు కాబట్టి మరణము దేనికి సాదృశ్యం నరకం దేనికి సాదృశ్యం నరక యాతన అంటే శ్రమకి సాదృశ్యం కాబట్టి ఎప్పుడనుభవిస్తారు నరక యాతన ఈ లోకంలో నరకయాతన అనుభవించడం అంటే ఏంటంటే నీ క్షీరానికి ఎంతో గాయమైనప్పుడు అది నరకంలాగా ఉంటుంది వేదన నొప్పి బాధ భరించలాని బాధ మంట కాబట్టి నరకము తేళ్లకు సాదృశ్యం మరణము సర్పంలకు సాదృశ్యం ఎందుకంటే సర్పము పాపానికి సాదృశ్యం పాపం వలన జీతము మరణం కాబట్టి మరణం అంటే సర్పానికి సాదృశ్యం కాబట్టి సర్పంతో ఐక్యత కలిగి అంటే నువ్వు మరణించక తప్పదు తేళ్లతో ఐక్యత కలిగి ఉంటే నువ్వు కష్టంగా నరకంకపోక తప్పదు కాబట్టి వాళ్ళ సహవాసంలో మనం ఉండొద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే అక్కడ కానీ ఈ గుర్రము రెండిటికి కలయిక ఏందది సర్పములకు సర్పములు తేళ్లు కలిసి జీవించేదానికి ఆ గుర్రము సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గుర్రానికి ఏమవుతుంది చివరికి అదొకటి మనం అర్థం చేసుకుంటే ఆ యొక్క గురువానికి సంబంధించిన బోధ అయిపోతుంది మనకి చివరికి ఏం జరుగుతుంది మనకి తెలిసిన విషయమే ఒకటి ఏంటంటే ఈ సర్పండి తేళ్లు శాశ్వతంగా నరకం కావాల్సిందే వాళ్ళు కొట్టివేయబడతారు ఎందుకంటే మూడు గుంపులు అవి కొట్టివేయబడతారు గ్రంథం చివరి భాగానికి మనం చాలా తేటగా చూస్తాం డైరెక్ట్ గుట్టదు వాక్యం చూడండి సార్ జకర గ్రంథము పదమూడవ అధ్యాయం అది చివరి భాగం అంటే పద్నాలుగు కదా పదమూడులో చూడండి జకరే గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చటంలో ఇవి డైరెక్ట్ గా ఎందుకంటే ఇంతకాలం మనము బర్మలతో కూడినట్లు చూస్తున్నాం ఇప్పుడు మట్టుకు బాహాటంగా డైరెక్ట్ గానే చూపిస్తుంది దేవుడు చూడండి ఎనిమిదవ వచ్చిన చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు దేశం అంటే ఈ లోకం దేశం అంటే ఈ లోకం భూమి అంటే ఈ లోకం భూనివాసులు అంటే మతపరమైన జీవితం దేశంలో దేశంలో జనులు అంటే అదో మతపరమైన గుంపు అని అర్థం దాంట్లో రెండు భాగంలో వారు శాశ్వతంగా వాళ్ళు చస్తరు తెగవేయబడతారు అంటే తెగవేయబడడం అంటే కట్ చేయడం దీన్ని కట్ చేస్తే ఇది తెగిపోయిందంటారు తాడు తెగిపోయిందంటారు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా పర్లో రాజ్యం నుంచి తెగవేయబడ్డ వాళ్ళు తెగవేయబడి చస్తారు నరకపోతారు శాశ్వతంగా ఎన్ని భాగాలు రెండు భాగాలు చూడండి ఇప్పుడు మూడవ భాగం అంటే గొప్పజనం మూడవ భాగము కాదు ఆ మూడవ భాగము శేషించరు అంటే మిగిలిన గుంపు అది రెండు గుంపులను శాశ్వతంగా నరకం పోతే మూడో మూడో గుంపు మిగిలింది అని చెప్తున్నాడు దానికి ఏమవుతుందో చూడండి తొమ్మిదవ వచనం ఆ మూడవ భాగము కాబట్టి మూడవ భాగంకేమవుతుంది అగ్నిలో నుండి వెండిని తీసినట్లు తీస్తా అంటే వాళ్ళని అగ్నిగుండ పంపిస్తా షద్రక్ మిషక్ అభ్యర్థోలు ఎట్లా అగ్నిగుండ పోయినరో వీల పంపిస్తా కాబట్టి శత్రుకు మిషక్ అబ్బేదిన వాళ్ళు నిజంగానే అంగిలో పోయారు కదా కానీ వీళ్ళని వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళ వస్త్రాలు కూడా ఇంత కూడా మాడలే కాలిన వాసనలు లేదు వాళ్ళ శరాలకి గాయాలే లేవు ముగ్గురు బాధలు నలుగురుగా అనిపిస్తున్నారు కానీ చూస్తాం మనం అంటే మన ప్రభున్నాడు వాళ్ళతో పాటు కానీ అది తిరిగి నెరవేరాల అందుకే బబులోనది బబులోని కాలం నెరవేరింది ఇప్పుడు మనం ఉంటుంది కూడా బబులోన్ కాలమే కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరాల్సింది ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతుంటాయి కానీ పాతవి గతించినాయి సమస్తం క్రొత్తమైన అంతే తేడా నేను మార్పు చెందడానికి కూడా కారణం ఆ ఒక వాక్యమే నా ఆత్మీయ జీవితము దైవికమైన జీవితము ఆధ్యాత్మికమైన జీవితము మార్పు కూడా కారణం అదొకటే వాక్యం పాతవి గతించినై సమస్తం క్రొత్తమైనవి క్రొత్తవైనవి చూడడమే నీ జీవితం సేవ జీవితం పాతవి గతించినై కానీ తిరిగి సమస్తం కృతమైన అంటే పాతవి తిరిగి క్రొత్తగా అవుతున్నాయి అర్థం ఆ పాత చిహ్నాలు గతించిపోయినాయి తిరిగి క్రొత్తగా అయినాయి ఇప్పుడున్నాయి అన్ని నూతనమైనవి అని అంటే నూతనమైన అంటే మళ్ళీ ఏదో విశేషంగా జరిగేది కాదు పాతవే నూతనంగా కనిపిస్తున్నాయి నీకు అంటే వాటి రూపకంగా లేవు గానీ వింతకరంగా ఉన్నాయి కాబట్టి నీ రక్షణ అనుభవం కూడా నూతనమైంది అదే రీతిగా ఇవన్నీ గుంపులు నూతనంగా అవి ఆత్మీయ దశలో మార్పు చెందినయి కాబట్టి మూడవ గుంపు మటుకు మూడవ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి శుద్ధిపరచును అంతవరకు శుద్ధిగా లేవు ఈ విషయం అర్థం చేసుకోవాల ఎందుకు శుద్ధిపరచాలా మూడవ గుంపుని అవి శుద్ధంగా లేవు అనట్టు పరిశుద్ధంగా లేవనట్ సగం సత్యం సగం అబద్దంలో ఉండి నువ్వు మరణంతో నరకంతో నిబంధన చేసుకుంటే నీలో పరిశుద్ధత ఎట్లుంటాయి ఆ స్త్రీ తీసుకున్న మూడు కొంచెంల పిండి అంటే మూడు భాగములు అవి రెండు గుంపులు సర్పములు తేళ్లు మూడవది గొప్ప మూడు గుంపులు మొత్తం పులిసిపోయినాయి కాబట్టి నీ నుంచి పులుపు తీయాలా అంటే ఎట్ట పులుపు చెప్పండి పులుపు ఎట్లా తీస్తా కాలంలో పసక పండగ తర్వాత పసక పండగ అయిపోయినాక తెల్లవారి రేపటి నుంచి పులియని పండగ పులియని పండగ తర్వాత ఇంకేదో పండగ దాని తర్వాత బర్ణశాలల పండగ సరే నాకు జ్ఞాపకొస్తలేదు అదేదో పండగ పేరు పస్క పండగ తర్వాత పులి పండగ పులి నోటల పండుగల తర్వాత పెంత గోస్తు పండగ పెంత గోస్తు పండగల తర్వాత పర్ణశాలల పండగ సరే ఇవన్నీ యేసు ప్రభు జీవితానికి సాదృశ్యము దాని తర్వాత మన జీవితానికి సాదృశ్యం అవి నిజమైన పండుగలు ఇప్పుడు పాత నిబంధన కాలంలో నిజమైన పండుగలు ఇప్పుడు అవన్నీ పాతలు గతించినాయి సమస్తం కృతమైనవి కాబట్టి ప్రతి పండగ ఆయన పుట్టుకకి ఆయన జీవితానికి ఆయన మరణానికి ఆయన భూస్థాపనకి ఆయన పునరుద్ధానానికి ఆయన తిరిగి రానదానికి సాదృశ్యం అవి కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించడం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ధ్యానించడం ఇప్పుడు అంత దీర్ఘంగా ధ్యానించం మీకు ఇష్టం ఉంటే మీరు ఓపికతో వాటిని ధ్యానించుకోండి చూసుకొని నేర్చుకోని ధ్యానించచ్చు జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ మీకు అర్థమైపోయినాయి కాబట్టి ఇంకా సులభంగా వాటిని అర్థం చేసుకోవచ్చు మీరు పర్ణశాల పండుగ అంటే ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు పర్ణశాలల్లో మనం అందరం ఎంతపాటు నివసిస్తాం అన్నదానికి సాదృశం వెండి వెండిని శుద్ధిపరచినట్లు శుద్ధిపరుతను తర్వాత బంగారం ను వారిని శోధిస్తా గుత్తగా విడిచిపెట్ట వారని ఖచ్చితంగా శోధిస్తా వాళ్ళని ఖచ్చితంగా అన్ని గుండా పంపిస్తా ఎందుకంటే ఆయన మరణ ఆయన మరణ భూస్థాపన పునరుదారుల పాలు పొందని వాడు తప్పక మరణించగల తప్పదు కొరందలు రాష్ట్ర పత్రికలు ఎక్కడుందో నాకు జ్ఞాపకం ఆ వాక్యం వారి శరణలని వారి శరణలని శరీరాలని వారి శరాలను నశించిపోవును కానీ వారి ఆత్మలను కాపాడును అనుంది మీరు ఎక్కడన్నా చూడండి ఆ వాక్యం నేను నా జ్ఞాపకం కోసలేదు వారి శరీరాలను వారి శరీరాలను నశించిపోవును కానీ వారి ఆత్మ నేను కాపాడుతా అంటాడు ఎందుకు అంటే గొప్ప జనము సగం సత్యం సగం అబద్దంలో ఉండి పులిసిపోయినారు కాబట్టి వారిని ఆయన ఆయన శోధిస్తాడు శోధన శోధనలో అందుకే ఎందుకు ఆ ప్రార్థన నేర్పిడు మమ్మల్ని శోధనకి తేక దుష్టి నుండి అని ఎందుకు ప్రార్థించమని మీరు అర్థమవుతుంది ఎప్పుడు మమ్మల్ని శోధనలోనికి దుష్టి నుండి తప్పించుము అంటే శోధన అంటేనే దుష్టునికి అప్పగించడం అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు దుష్టునికి అప్పగిస్తాడు లేకపోతే వాళ్ళు ఎట్లా పరీక్షిస్తాడు దేవుడు డైరెక్ట్గా వచ్చి పరీక్షిస్తే వాళ్ళు వాళ్ళు భరించలేరు ఆయన సృష్టికర్తను చేసి ఎవరు బ్రతుకుండలేదని ఉంది వాక్యం త ప్రభుని మన దేవుడిని చూసి బ్రతికిన ఎవరు లేరు కాబట్టి ఆయన సర్పంలీలని ఎందుకు ఏర్పరచుకుంటో మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి గొప్ప జనానికి బుద్ధి చెప్పడానికి కోరిక కాబట్టి వెండిని శుద్ధీకరించినట్లు నేను కరిస్తా అగ్నిగుండా పంపించి బంగారమును శోధించినట్లు బంగారం శోధిస్తారు మీకు ఎవరైనా తెలుసా ఇది నిజంగా బంగారమా కాదని టెస్ట్ చేస్తారు ఎవరు కంసలి వాళ్ళు చేస్తారు గోల్డ్ షాప్స్ వల్ల పోతే మంచి రకరకాల మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్స్తో టెస్ట్ చేస్తారు వాటిని అంటే పెయిన్ఫుల్ అన్నట్టు అంటే ఒకరికాధించడం అంటే బాధకరమైన జీవితం అని అర్థం శోధించబడాల నిజంగా నువ్వు బంగారమా కాదా టెస్ట్ చేయాలా పొడవాలా కొట్టాలా రంధ్రాలు పెట్టి తొవ్వాలా అందుకే కొంచెం తీయాలా పీస్ ఎన్ని క్యారెట్స్ అనేది ఎట్ట తెలుస్తుంది అది విధానం అన్నట్టు మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా పోయి ఒకరోజు కంసాలం దగ్గర కూర్చొని నేర్చుకోండి మీకు బోధించడానికి చాలా ఈజీగా ఉంటుంది నేనైతే చేయలేదు అవకాశం ఉన్నా నేను మాట్లాడలే కంసాలతో నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను అనుకుంటా వాడు దాన్ని ఎట్లా శోధిస్తాడు బంగారాన్ని అది ఎయిటీన్ క్యారెట్సా ట్వంటీ ఫోర్ క్యారెట్సా ఎట్ట తెలుస్తుంది ఏమేమి టెస్టులు చేస్తే తెలుస్తుంది అవి మీకు అర్థమైతే ప్రకృతి సహజంగా దేవుడు నీకు అవి నేర్పిస్తున్నా అర్థం అప్పుడు నువ్వు గొప్ప జనం ఎట్లా శోధింపబడతారో మీకు అర్థమైపోతుంది సరే వాళ్ళు శోధించే పడేటప్పటికి వాళ్ళు ఎట్లా మరణిస్తారో ఇందాక నేను మీకు చూపించిన వాళ్ళు మరణించేది ఖడ్గం చేత మరణం చేత రోగంల చేత అంతేనా రోగంల చేత తర్వాత కరువు చేత దాని తా క్రూరం చేత నాలుగు నాలుగు విధాలుగా వాళ్ళు మరణిస్తారు కాబట్టి వెండిని శోధించినట్లు బంగారంను శోధించినట్లు నేను వారిని శోధింతును వారు నా నామమును బట్టి మోరపెట్టగా నేను వారి మొల మోరను ఆలకింతును చూడండి శోధింపబడినాక ఎవడన్నా మొరపెడతాడు ఇదే వాళ్ళ బలహీనత నీకు నాకు వాళ్ళకి తేడా మనము తెల్లవారి సాయంత్రం వరకు మూర పెడతనే నీకు శోధన లేదు నీకు కష్టమేం లేదు నీకంత బానే ఉంది అయినా కానీ ను మోకాళ్ళ మీద ఎన్ని గంటలనే ఉండి ప్రార్థన చేయగలవు వాళ్ళు చేయలేరు సుఖంలో ఉన్నవాడు ఎవడు ప్రయర్ చేయడు మీకు తెలిసిన విషయం అది చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా సుఖంలో ఉన్నవాడు ఆటోమేటిక్గా మర్చి వెళ్ళిపోతా ఉంటాడు ఇంటికి ఆఫీస్ కి తర్త ఇంటికి వస్తాడు మళ్ళా తిని పండుకుంటాడు సుఖం ఉన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడే అప్పుడు మోకాళ్ళు ఉంటాడు అప్పుడు మోకాలుండి ఏడుస్తా ఉండి ప్రార్థన చేస్తాడు రాత్రంతా ఇది కూడా పరిస్థితి అదే వెండిని శోధించినట్లు అగ్నిగుండ పోయినాక బంగారు శోధించబడినట్లు శోధింపబడినప్పుడు అప్పుడు వారు నాకు మొర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును ఇదే మీకు అనవాళ్ళు లేక ఇదే మీకు ఒక సిం సైన్ ఇదే మీకు ఒక చిహ్నం ఇదే మీకు ఒక సిగ్నల్ ఏందంటే గొప్ప జనము చివరికి ఆయన వారి ప్రార్థన వింటాడు వారిని అందరిని రక్షించుకుంటాడు కానీ వాళ్ళు అంతా పొగట్టుకున్న వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు ఖచ్చితంగా శోధింపబడతారు ఖచ్చితంగా అగ్ని ఖచ్చితంగా కత్తి ఖచ్చితంగా కరువు ఖచ్చితంగా మృగాల చేత వాళ్ళు మరణం ముందుతారు ఏ మృగాలు అవి నాకు తెలియదు నేను దాన్ని ఊహించలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా ఎవరు చూపిస్తారు మనకి మనం ధ్యానిస్తామంటే ఎక్కడో ఆ విషయాలు మన జ్ఞాపకంకి వస్తాయి అసూరు కాలంలో పట్టుకునే జ్ఞాపకం ఉంది అసూరు కాలంలో వాళ్ళు సింహాల మీద సవారీ చేసేవాళ్ళు అసూరియులు చరిత్ర అంతట్లో ఎక్కడ కూడా మనం చూడము క్రూరమైన రాజులు వారి కంటే క్రూరంగా బబులన్ రాజు ఉంటాడు బబుళను కంటే క్రూరంగా పారసిక రాజులు ఉంటారు పారసిక రాజుల కంటే క్రూరంగా గ్రీస్ రాజులు ఉంటారు గ్రీసు కంటే క్రూరంగా రోమిలు ఉంటారు మన ప్రభు పుట్టే టైంకి రోమిలు ఉన్నారు చరిత్ర నేను వచ్చానని అవన్నీ చూపిస్తా ఎంత ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది బహు క్రూరంగా నాకు వాళ్ళందరిలోకి వెళ్ళినా క్రూరంగా కనిపించదు రోమిలే ఎంత భయంకరంగా సిలివేస్తారు మనుషులు ఇప్పుడు అసూరయులు సింహాల మీద సవారి చేసుకుంటా గొప్ప మీద పడితే వాడి చేతి వాడి ఖడ్గానికి దొరికితే తల నరకడం దొరకకపోతే సింహం నోటికి దొరకడం చాలా క్రూరంగా ఉంటుంది కదా ఊహిస్తేనే వాడు ఖడ్గానికి దొరకడం సింహం నోటికి దొరికితే అది ఉంటుందా చాలా బలిష్టమైంది కదా సింహం ఈ సృష్టిలో అన్నిటికంటే బలిష్టమైంది ముసలి అని సైన్స్ చెప్తుంది ముసలి అంటే మీకు తెలుసు ఒకరొకటి నీళ్ళలా తిరుగుతుంది దాని దాని దాని పండ్ల మధ్యలా ఎటువంటి పదార్థం పడ్డ ముక్కలు ముక్కలు కావాల్సిందే అంట ఇనుప కడ్లం కూడా అది ముక్కలు చేసి పడేస్తుందంట అంత పవర్ ఉంది దానికి చెయ్యి పీసెస్ అయిపోతుందంట ఎముకలు అంత పవర్ దండబెట్టింది దేవుడు సరే నాకు తెలియదు మరి ఐగుప్తులో ముసళ్ళకేసారు ఇసలిపిల్లని మీకు తెలుసా బైబుల్లో తెలుస్తాం మనం ఆ ఫరో కాలంలో ఆ పిల్లల్ని మోషే పుట్టినప్పుడు వాళ్ళ మమ్మీ దాచిపెట్టింది మోసెని తక్కిన పిల్లల్ని దొరికితే పక్కపోయి ముసలకేసిరు వాళ్ళు మళ్ళీ నాకు తెలియదు ఎటువంటి క్రూరముగ్రమలకి వీళ్ళని అప్పగిస్తారో నాకు తెలియదు మళ్ళీ ఆ రోజు ఎట్లుండదో పరిస్థితి కూడా నాకు తెలియదు సర్పంలో చేత కాటేపిస్తారా ఎందుకంటే పాత నిబంధన సర్పంల చేత కాటేసింది గొప్ప జనాన్ని ఎక్కడా అది సెటర్ అది మోస మీద సరిగినప్పుడు జరిగిన విషయం అది ఇత్తడి సర్పం ఇత్తడి సర్పం నాకు ఎందుకో కంచు తగులుతుంది నోటి కూర్కే ఇత్తడి సర్పం పైకి లేపినప్పుడు ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ బ్రతికెర్రు చూడని వాళ్ళందరూ చచ్చిపోయారు కదా అవన్నీ మన ప్రభు మరణానికి సాదృశ్యం ఆయన మరణాన్ని రుచి ఆయన మరణాన్ని రుచిచిచ్చిన వాళ్ళు ఆయన మరణంలో పాల్పొందిన వాళ్ళంతా రక్షణ అనుభవంలో ఉన్నవాళ్ళు స్వసత నంది చనిపోలేదు సర్పంలో చేత కాటయబడింది అక్కడ కాబట్టి సర్పంలో చేత కాటయబడతారేమో తెలియదు నాకు అవన్నీ పాత నిబంధకాలు నెరవేరినాయి సింహాలకు వేయడం ముసళ్ళకు వేయడం సర్పముల చేత కాటేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అక్కడ సరే మనం ఇక్కడికి వాక్యాన్ని వచ్చి ముగించుకుందాం వచ్చే వారము దీర్ఘంగా అవి విషయాలను ధ్యానిస్తాం కానీ ఒకటే అర్థం చేసుకోవాలా ఇది చాలా ఘోరమైన జీవ జీవి అంటే కలిసి అన్ని మిళితమైనది అన్ని మిక్స్ అయిపోయిన జీవులు కాబట్టి మొదటి రెండు గుంపులు సర్పముల తేళ్ళు కలిసిందే ఈ పాండుర వర్ణపు గుర్రానికి సాదృశ్యం లేక ఇంగ్లీష్లో అన్నట్టు పేల్హార్స్ లేక చుక్కలు చుక్కలు గల గుర్రానికి సాదృశ్యం ఇప్పుడు ఇది ప్రపంచంలో ఆరంభమైందని మనం ధరించం కొంతకాలం క్రిందటే ఇది ప్రపంచమంతటా విస్తరించింది ఇప్పుడు ఈ గుర్రము ఎందుకంటే దర్శనము మొదటి భాగంలో అవన్నీ వాటి వాటి పంక్తులలో ఉన్నాయి మూడవ భాగానికి వచ్చినప్పటికీ మూడవ అధ్యాయము మనం చూసినాం దగ్గరికిందాము మూడో ఆరవ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఆరవ అధ్యాయానికి వచ్చేప్పటికీ అవన్నీ ప్రపంచమంతటా వెళ్ళిపోయినాయి ఆ గుర్రాలు కాబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇవి ప్రపంచమంతటా వెళ్ళిపోయి చివరికి ఈ రోజు బాహాటంగా మనకు కనిపిస్తున్నాయి అవి అంతే తేడా సో మీరు ఇంకా తేటగా విటం చూస్తున్నారు ఎందుకంటే ఇవి నెరవేరుతున్నాయి కాబట్టి నీకు అర్థం చేయగలుగుతున్నావు ఇవి నెరవేరకపోయింటే జెకర్య కూడా అర్థం కాలేదు ఎందుకంటే జెకరియా నీకేమీ అర్థం కాదు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత నెరవేర్సిన విషయాలు ఇవన్నీ నీకు అర్థం కావు నువ్వు మటుకు రాసి పెట్టేసి అంతే నీ చూపించినా నువ్వు రాయాలా నీ బాధ్యత అది ఎందుకంటే నువ్వు బబులోని కాలం ముగింపుకి నువ్వు ఉన్నావు కాబట్టి బబులు ఎట్లా జీవించిందో నువ్వు అర్థం చేసుకొని రాయగలవు కానీ ఇవి నెరవేరాల్సినవి నీ కాలం కాదు జకర్యా భవిష్యత్తులో ఒక తరం కాలంలో జెర నెరవేరబోతుందని ఆ రాజ్యాలు లేవు ఈరోజు ఆశ్చర్యం అదే మన ప్రభు పుట్టే టైంకి అన్ని గాయవైపోయినాయి రాజ్యాలు ఐగుప్తు ఇప్పుడున్న ఐగుప్తు వేరే అప్పుడున్న ఐగుప్తు వేరే ఇప్పుడు లేదు అది బహులోని లేదు అషురు లేదు పర్షియా లేదు పార్శిక రాజులు లేదు గ్రీసు దేశము తారుమారైపోయింది ఈరోజు మాసధ్వని ఎక్కడుంది అవన్నీ మాయమైపోయినాయి ఇప్పుడు ఉండేటిది వింతరకమైనది వింతరకమైన మృగము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది మతపరంగా చూస్తే అమెరికా కూడా ఒక రకంగా వింతరకంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అమెరికా అనేది నాలుగు సంవత్సరాల చరిత్ర దానికి కానీ మనం అటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు ఎందుకంటే దేవుడు మనకు చూపించుడు ఇవి శారీరకమైనవి కావు ఇవన్నీ ఆత్మీయమైనవి కానీ శారీరకంగా చూస్తే కూడా ఓ రీతిగా అమెరికా కూడా మిళితమైన దేశం దానికి కేవలం నాలుగు సంవత్సరాల చరిత్ర దానికి ప్రతి దేశానికి వేల వేల సంవత్సరాల చరిత్ర ఉంటే దానికి కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అది అంతకుముందు లేదు ఆ దేశం టూ థౌసండ్ అంటే సిక్స్టీన్ సెంచరీలో స్టార్ట్ అయింది ఆ దేశం ఇంగ్లాండ్ నుంచి కొంతమంది పోయి దాన్ని స్థాపించుకున్నారు ఆ దేశాన్ని స్థాపించుకొని దాన్ని వింతగా తయారు చేసుకున్నారు తయారు చేసి నైన్టీన్ ఫిఫ్టీస్ లో ప్రపంచం అంతటా అడ్వర్టైజ్ చేసారు ఏమనంటే ఎవరికి స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారో ఇంటెలిజెంట్ ఫెలోస్ స్వేచ్ఛగా జీవించడము బాగా సంపాదించుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈ దేశానికి వచ్చి స్థిరపడచ్చు అని ఆహ్వానిస్తే ప్రపంచం నుంచి అందరు పోయినారు ఇండియాకి వెళ్ళిపోయినారు చైనాకి వెళ్ళిపోయినారు రకరకాల దేశాలకి మనుషులు పోయి అక్కడ సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద గొప్ప సైంటిస్టులు అంత నోబెల్ ప్రైజ్లు అడికెళ్ళొస్తాయి అన్ని ఇన్వెన్షన్స్ అక్కడే వస్తాయి అదొక వింత రకంగా ఉంటుంది ఆ దేశం నేను అందుకే ఆ దేశంలో సెటిల్ కావాలో తలుచుకోలేదు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరు పోయి సెటిల్ అయిపోతే నేను నేను ఎప్పుడు కూడా నాకు సరే దేవుడు కూడా ఎందుకు నన్ను పోనీలేదు అక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా అవకాశం రానిలేదు నాకు వచ్చినాక నేను కూడా తెలుసుకున్నాక ఎందుకంటే దానికి భయంకరమైన దుస్థితి రాబోతుంది అది మొత్తం నాశనమైపోయే కాలానికి సిద్ధపడుతుంది ట్విన్ టవర్స్ తర్వాత మనం అవన్నీ చూస్తున్నాం ఎప్పుడు సూట్ ఎక్కడ అక్కడ సూట్ కేసు బాంబస్ రెడీగా ఉన్నాయనేసి నేను ఒక న్యూస్ విన్నా ఏ టైంలో మొత్తం బ్లాస్ట్ అవుతుందో ఆ దేశం మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా మన మన స్నేహితులు బంధువులు అక్కడ అందరు స్ప్రెడ్ అయింటారు అది కూడా ఓ రకంగా నాకు బబులంలాగా ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల దేశస్తులు పోయి అక్కడ జమైనర్ అది వింతరకమైన దేశం ఇండియాలో ఇండియన్స్ ఉంటారు చైనాలో చైనీస్ ఉంటారు అమెరికాలో అమెరికన్స్ అని లేదు ఎక్కడ అలా పోతే ఇండియన్ అమెరికన్స్ చైనీస్ అమెరికన్స్ పాక్ అమెరికన్స్ కొరియన్ అమెరికన్స్ ఇట్లాంటి పదాలు రష్యన్ అమెరికన్స్ బ్రిటిష్ అమెరికన్స్ అట్లాంటి పదాలి కాబట్టి అది వింతరకమైన దేశం అది అది నాలుగవ దాని గ్రంథంలోని నాలుగవ మృగానికి సాదృశ్యం అది అది స్పెక్యుల్డ్ హార్స్ కి సాదృశ్యంగా ఉంటది చూస్తే కానీ మనకు అవసరం లేదు అంత డీటెయిల్ కూడా పోన్ ఎందుకంటే వేస్ట్ అది ఆలోచించి మోసపోయే అవకాశం కూడా ఉంది మనం శారీరకంగా పోతే శారీరకమైన బోధలకు పోతే మోసపోయే అవకాశం ఉంటుంది మనకు అర్థమైంది ఒకటే మతపరమైన జీవితమే ఆ గుర్రాలకు సాదృశ్యం ముఖ్యంగా చివరి గుర్రము ఆ చుక్కలు చుక్కలు గల గుర్రము ఆ మూడు గుంపులకు సాదృశ్యం ముఖ్యంగా రెండు గుంపులకు సాదృశ్యం సర్పంలో తేళ్ళకి సాదృశ్యం గొప్ప జనము వాళ్ళతో నిబంధన డెత్ అండ్ హెల్త్ దే మేడ్ కవర్నెంట్ విత్ డెత్ అండ్ హెల్ అని ఇందాక పోయిన వరం చూసినాం ఇందాక కూడా మరణంతో నరకంతో వాళ్ళు నిబంధనలు చేసుకున్నారు ఉపద్రవము ప్రవాహం వల్లే మా మీదకి వచ్చినాను మాకేం కాదు అనుకుంటున్నారు ఈ లోకంలో ఎంత శ్రమ ఉన్నా ఎటువంటి భయంకరమైన శ్రమలు వచ్చినా మాకేం కావు మేము అమాంతంగా ఎత్తబడతాం అనేది అబద్ధ బోధ ఏదైతే వాళ్ళు అనుకున్నారో మేము ఎత్తబడతాము మేము ఏం చూడమనుకుంటున్నారో అదే రుచి చూసేటట్టు దేవుడు పంపిస్తాడు వాళ్ళకి మారా చేదు నీళ్లు రుచి చూపిస్తారు దేవుడు పాత నిబంధన కాలం నెరవేరింది వ్రత నిబంధన కాలంలో అది నెరవేరుతుంది వాళ్ళు అవన్నీ రుచి చూడక తప్పదు వాళ్ళందరూ హత సాక్షులు కాక తప్పదు బలిపీటపు ఆత్మలు దానికి సంబంధించిన ప్రవచనమే కొన్ని సంవత్సరాల క్రితం మనం బలిపిటపు క్రింద ఆత్మలన్నీ అవే నాదా సత్యస్వరూపి ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చకుందు అంటే ఆగుసుమి మీ దాసు మీ మీ సహోదరుల సంఖ్య సంపూర్తి ఆగు వరకు కాలం ఆగండి అని ప్రభు మాట్లాడుతుండే ఆత్మలతో మీ దాసులు ఇక్కడ ఉన్నారు ఇంకా భూలోకంలో వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలా అంటే వాళ్ళందరు లాస్ట్ ఫెల కూడా పోవాలా మరణించాలా అంతవరకు ఆగండి దాని తర్వాత లోకం తీర్పు తీరుస్తా కాబట్టి ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు దేవుడు మనకు చూపిస్తుండంటే ఇవి మన టైం నెరవేరుతున్నాయి నెరవేరుతున్నాయి కాదు చూడగలవు లేకపోతే చూడలేవు ఇవి ఇంకొక ఇరవై సంవత్సరాల క్రితం ఉంటే నీకు కనిపించకపోయాడు నీకు అర్థం కాకపోయాడు నాకు అర్థం కాలే నిజంగా చెప్తున్నాను నేను ఎన్ని సంవత్సరాల నుంచి అనేసి ఈ వాక్యాలు అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు అన్ని కనిపిస్తున్నాయి చుట్టూ ప్రపంచమంతటా కాబట్టి ఇప్పుడు ఇవి నెరవేరుతున్నాయి మనకు చూపించాలా మనం పోయి అనెక్ హెచ్చరించాలా అందుకొరకు కానీ భాగంలో నేను మీకు చూపించినాను మనం హెచ్చరించే టైంకి వాళ్ళు మార్పు చెందే టైంకి ఆల్రెడీ కత్తి వాళ్ళ మెడల మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ముందుగానే తీర్మానించుకోవాల్సింది వాళ్ళ శరీరంలో ఉన్నాగానే వాళ్ళు తీర్మానించుకోవాల్సింది మనతో మనం చెప్పిన మాట వింటారు హృదయాలు మండుతాయి మళ్ళా ఆదివారం పోయి వాళ్ళతో నిబంధన చేసుకుంటారు ఎవరితోని సర్పములతో తేళ్లతో సర్పంలంటే మరణం తేళ్ళు అంటే నరకం కాబట్టి సర్పములతో తేళ్లతో నిబంధన చేసుకున్నారు వాళ్ళు మరణంతో నరకంతో నిబంధన చేసుకున్నారు మనం ఏం చేయలేము కనీసం చివరికన్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అనేసి ఈరోజు చూసినాం జకర గ్రంథంలో వాళ్ళు ఆయనకు మొర ఆయన వాళ్ళ ముర వింటాడు ఎందుకంటే నశించిన వారంటేనే ఆయనకు చాలా ఇష్టం మనమంటే ఇష్టం లేదని కాదు మనమంటే ఇష్టం లేదని కాదు మనం ఆల్రెడీ తొంభై తొమ్మిది గుర్రాలలో ఉన్నాం మనం ఆల్రెడీ గ్యారంటీడ్ మనకి రక్షణ అనుభవించిండు నిత్య జీవము గ్యారంటీడ్ ఇచ్చిండు మనకి మనం దాన్ని పోగొట్టుకోకుండా మన రక్షణను కొనసాగించుకుంటున్నాం నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం అందుకొరకు మనం ఇక్కడ కూర్చుంటున్నాం అదే రీతిగా గొప్ప జనానికి బుద్ధి చెప్పడానికి కొరకు వాళ్ళకి ఇవన్నీ ప్రకటించడం కొరకు మనం చూపించిండు వాటిని చూసి నేర్చుకున్నావు దాన్ని ప్రకటించాలా అదే మన సేవ జీవితం ఇంకెంతకాలం ఎక్కడ ఉంటో మనకు తెలియదు ఎక్కడ ధైర్యంగా చెప్పడం నేర్చుకోండి ఇవన్నీ వాక్యాలను అనేకలకు చూపించండి ఫ్రీలీ రిసీవ్డ్ ఫ్రీలీ గ్రివన్ ఉచితంగానే పంచండి అందరికి వాళ్ళు వినాలా వాళ్ళు మార్పు చెందాలా వాళ్ళ నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురాలా అన్న పేరు మీకు కావాలా అవసరమా మీకు అవసరమా లేదా నాకు అవసరం నేను ఆయన నుంచి అటువంటి బిరుద్దు పొందాలా వీళ్ళు బెరియన్లు తెసలోని గనులు అనే పేరు మనం కూడా ఆయన దృష్టిలో ఆయన సమక్షంలో ఆయన సన్నిధిలో అటువంటి పేరు పొందాలా అప్పుడే నీ జీవితానికి ధన్యత లేకుంటే నీకు ధన్యత ఎక్కడ నేను పొద్దున్న నుంచే అదే అంతా అదే ఒక పాట పాడుతున్నాను ఎప్పుడో చాలా సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్లు ఉన్నప్పుడు విన్న పాట ఒకటి నా వస్తుంది ధన్యుడా అని ఎప్పుడు పిలుస్తావు ప్రభు అని ఉంది ఆ పాట అప్పుడెప్పుడో విన్న పాట నేను ధన్యుడా అని ఎప్పుడు పిలుతూ ప్రభువా అనే పాట ఉంది అది పొద్దు నుంచి సైంత వరకు పిలుచుకుంటాను ఎప్పుడు నన్ను ధన్యుడవు అని పిలుస్తావని కాబట్టి మనమందరం ధన్యుడవు అని పిల్చే ఆ దినం కొరకు ఎదుర్చడాలా దీవంతుల నువ్వు తీర్మానించుకొని దాని ప్రకారంగా జీన్సం పేర్చుకోండి ప్రార్థం పరశుద్ధుడ దేవ వదనాలనైనా రవ్వా హార్స్ లేక పేల్ హార్స్ దానికి ఎన్ని రకరకాల అర్ధాలు మీరు మాకు చూపిస్తారు ఇవ్వచ్చు ఖచ్చితంగా ఆ రెండు గుంపులు గొప్పజనాన్ని తొక్కుతాయి అని మీరు చూపిస్తున్నారు ఈరోజు ఆ మూడు గుంపులు మాకేం కావాలి అనుకుంటున్నారు ప్రవ్వా ముఖ్యంగా గొప్ప జనం సర్పములతో తెల్లతో నిబంధన డెత్ అండ్ హెల్ నిబంధన చేసుకున్నాయి ప్రవ్వా మరణంతో నరకంతో నిబంధన చేసుకుంది ఉపద్రవం మా మీదికి ప్రవాహంగా వచ్చినను మాకేం కాదనుకుంటున్నారు ప్రవ్వా ఈరోజు కూడా మతపరమైన జీవితంలో మాకేం కాదు ఈ లోకంలో ఎంత మహాశ్రమలు వచ్చినా మాకేం కాదు మేము అమాంతంగా ఎత్తబడతాం అనుకుంటున్నారు ప్రవ్వా వారు అబద్దాన్ని ఆశ్రయించినారు ప్రవ్వా అబద్దము మరణానికి నడిపిస్తుంది సత్యము జీవనికి నడిపిస్తుంది మిమ్మల్ని వెంబడిస్తలేరు ప్రవ్వా అది భరించడాని వేదన వారందరు ఏ రీతిగా మరణిస్తారో ఈరోజు మాకు చూపించినారు అది వింటుంటేనే ఒళ్ళు జల్లరిస్తుంది మా హృదయము వేగంగా కొట్టుకుంటుంది ప్రవ్వ ఇది ఎంత త్వరగా అన్న ఎంత త్వరగానో గడిచిపోయేటట్టు ఉంది అమాంతంగా కనురెప్ప వాల్చే లోపల అయిపోద్దేమో అనిపిస్తుంది ప్రవ అంత భయంకరంగా ఉంది కాబట్టి మేం కూడా ప్రవ్వ సైతాన్గాడు అటు ఇటు తిరుగుతున్నాడు అంటే వాడు కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు త్వర త్వరగా త్వర త్వరగా చేయాలనేసి ఉన్నాడు వాడు మేము కూడా త్వర త్వరగా మా పనులు ముగించుకోవాలా ఈ లోకంలో మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోవాలా సమర్థించుకోవద్దు మేము త్వరగా వెళ్ళి వీటిని అనేకలో ప్రకటించాలా ఇంకా కొంచెమే సమయం ఉంది కోత ఏమో ఉంది ప్రభావ గొప్ప జనము విస్తరించిపోయారు ప్రభావ ప్రపంచం వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో భద్రపరుచుకొని మీ రాకర వరకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆ మెన్